ఇది ఏ నీ త్యాగసంకేతమా శ్రీమంతుడాయ్యా ఆత్మకు అభిషేకమాన అవినయ సంగీతమా మహిమలా పరిచర్ పుం దినందునా దర్యపడలు కృప పొందినందున మహిమ గల పరిచర్య పొందినందున అదర్యపడలు కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మహిమతో నీవు దిగివచ్చు వేలా మార్పు నొందేదాని పోలికగా మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నొందేదాని పోలికగా శ్రీమంతుడా ఆత్మకు అభిషేకమానా అభినయ సంగీతమా సిను సిరము సింహాసనము పరుషుదులకే వారసత్వము సిను సిరము సింహాసనము పరుశుదులకే వారసాత్వము వాగ్దానమూలన్నీ నరవేచుచుంది వాగ్దాన పూర్ణుడాయేషయ్యా వాగ్దాన మూలన్నీ నరవేచు చుం వాన పూర్ణుడా శ్రీమంతుడా ఆత్మకు అభిషేకమానా అభినయ సంగీతమా హుయా థ్యాంక్ యూ దిలీప్ గదర్యా ना पड़ना अंदर की కృపామయూడా నీలో కృపమయూడా నీలో నివసిం పజేసి నందునా ఇది గో నస్తో తులసింహనం నీలో నివసిం పజేసి నందునా ఇదిగో సిసింహాసనం కృపామయూడా ఏ అపాయము మా గుడరము సమీపించనీయకే అపాయము నాగుడారము समीपनी नीयक न मारगमु नीवेयन నీవే ఆశ్రయమై నందునా కృపామయూడా నీల నా కృపామయమ నీల సిం సిండి స్తుల సింహాసనం కృపామయడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమాయ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమాయా రాజవంశ్యములో యాజకాత్వము చేసేదను రాజవంశ్యములోజకాత్వము చేసేదను కృపామయూడా నీలో కృపామయూడా నీలో నివసిం పజేసిన nanduna idigona stutula simhasanam nilo nivasimpa jesinaanduna idigona stutula simhasanam krupamayuda నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వార్షము కుమ్మారించు నా పైన నిండుగా ఆత్మ ముకుమారించు మారించు కృపామయ్యుడా నీలో నా కృపామయ్యుడా నీలో నీవసిం పజేసి నందునా ఇది గో నస్తు తుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇది గో సింహాసనం కృపామయూడా ఏ యోగ్యత జీవా <Sings> కిరీటమికు योग्यता लेनाक जीव कीरीट मिच्चुटक निकृपनुबीड़का शाश्वत कृप गेनुकृपनुबीड़का శాశ్వత కృపఘ మరిను కృపమయూడా నీలో కృపామయూడా నీలో నివసిం పజేసి నందునా ఇదిగో నోతుల సింహాసనం నీలో నివసిం పజేసి నందున సింహాస్త వారం మనము ప్రకటన గ్రంథం ఆరవాద్యమంలోని కొన్ని విషయాలు ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా ఆ మొదటి ముద్రకు సంబంధించిన విషయం అయితే గతంలో ఆ బూరల తీర్పుకు సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు మనకు ఏ బూర ఊదినప్పుడు శ్రమలు ఆరంభమైతే ఏ బూర ఊదినప్పుడు మరణం ఆరంభం ఎవరికి శ్రమల మీద శ్రమలు కల్పించే వాటి మీద అధికారం ఇచ్చిండు ఎవరికి మరణం కల్పించే వాటి మీద అధికారం ఇచ్చిండు అవన్నీ మనం పూర్వల తీర్పులో చూసినాం ఈరోజు మటుకు నేను పోయిన వారం చెప్పినట్లు పెళ్లి కుమార్తెకు సంబంధించిన విషయాలు చూపించాలి ఎందుకంటే మత్తవార్త ఇరవై ఐదవ అధ్యయాల చూస్తాం కదా పెళ్లి పెళ్లి కుమార్ బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యలకు సంబంధించింది పది మంది కన్యలకు సంబంధించింది ఆ యొక్క అధ్యాయం మనం ఒకసారి చూసుకుంటే ప్రటన గ్రంథంలో ఈ మొదటి ముద్ర వివాహానికి ఆహ్వానానికి సంబంధించింది అనేది మనం ధ్యానించినాం చిన్నగా ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం పరశుద్ధరా దేవా మీకు వదనాలు ఏసయ్య మహోన్నతుడుగు తండ్రి మీకు స్తోత్రాలు నైనా ఈ యొక్క దినం ప్రభావ మీరు మా జీవితంలో మా రోజు మీకు ఎంతో వదనాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము ఎంతో ఆసక్తి కలిగించినాం ప్రభావ మా ప్రజలను తృప్తిపరచండి నైనా ఈ యొక్క సత్యాలను మేము గ్రహించాలి ఎందుకంటే ప్రటన గ్రంథంలో రాయబడ్డ ప్రతి వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు వాక్యం దాని తర్వాత వీటిని అర్థం చేసుకొని ప్రకటించే వాడికి తండ్రి మీరు బహుమానం ఇస్తున్నారు నైనా అటువంటి బహుమానం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రవ్వ ఆమ్ ఈ లోకం ఇచ్చి వెంటనే బహుమానం కాదది అది మాకు తెలుసు ప్రవ్వా నిత్యే జీవంలో మీతో పాటు జీవితకాలం శాశ్వత కాలం నివసించే ఆ యొక్క అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రించి మనం తండ్రి ఆ తండ్రి మొదటి బుర మొదటి ముద్రకు సంబంధించిన విషయాలు మేము ధ్యానిస్తున్నాం మీ యొక్క సహాయం అనుగ్రహించి నడిపించండి కృపా వెంబడి కృపా మాకు అనుగ్రంచి మీ కొరకు సాక్ష నిలబెట్టుకోమని ఏ శ్రు క్రీస్తురానం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమ్మెంట్ అయితే ఈ ఉదే కాలం నేను మత ఈ యొక్క ప్రకటన గ్రంథం ఆరోగ్యాలను తిరిగి చూస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధానంగా కొన్ని కొన్ని అంశంలే దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు మరి కొన్ని రిజర్వ్ చేసుకుంటాడు ఇంకొక దినానికి ఇంకొక సమయానికి అవి రిజర్వ్ అవుతూ ఉంటాయి అయితే ఒక దీర్ఘమైన స్టడీ నేను చాలా కాలం నుంచి చేస్తున్నాను ఏంటంటే యేసుప్రభు ఎందుకు యూధ గోత్రంలో పుట్టినాడు అనేది అదొక పెద్ద అంశం నేను రీసెర్చ్ చేస్తూ చాలా కాలం నుంచి అయితే నాకు ఒక రెండు వారాల క్రితం అది రివీల్ అయింది ఎందుకంటే యూధా గోత్రం ఇప్పుడు యాకోబుక్ పన్నెండు మంది పిల్లలు ఏ రీతిగా జీవించినట్లో మనకు తెలుసు ఆ పన్నెండు మందిలో ఒక్కడు తప్ప ఎవరు కూడా మంచిగా జీవించినట్టు మనం చూడం ఆ ఒక్కడు ఎవరంటే యోసెప్ ఐగొప్తకి వెళ్ళిపోయినాక ఎంత పరిశుద్ధంగా జీవించిండు ప్రతి విషయంలో చాలా పరిశుద్ధంగా జాగ్రత్తగా జీవించండు తర్వాత దేవుడు తనకి ఎన్నెన్నో విషయాలు బయలుపరిచినట్లు మనం చూసినాం కూడా గతంలో లాక్డౌన్ లో చాలా డీటెయిల్డ్ గా మనం ధ్యానించినాం జెఫనత్ పనియా అన్న మీద యోసేపు నుంచి రావాలి యాక్చువల్గా ఒక రీతిగా చెప్పాలంటే యోసేపు ద్వారానే ఎందుకంటే పన్నెండు మందిలో ఆ ఒక్కతనే ఎంతో జాగ్రత్తగా జీవించిన వాడు పరిశుద్ధంగా ఎటువంటి పాపం చేయకుండా ఎటువంటి ద్వేషం లేకుండా తను అనదములను క్షమించండు అందరినీ క్షమించండు పొత్తిపొరిని క్షమించండు తన భార్యని క్షమించండు ఏ దశలో చూసినా కానీ ఆ యొక్క పానద పాన గాని కానీ పానదాయకుడిని కానీ క్షమించాడు వాళ్ళు మర్చిపోయిన రీతను గురించి అయినా వాళ్ళకి క్షమించండి ప్రతి ఒక్కరిని క్షమించాడు కాబట్టి యోసేపు గోత్రం నుంచి యాక్చువల్గా రావాలా యశ్బాబు ఏ విధంగా చూసినా యోసేపే అన్నిటికీ అనుగుణంగా లేక యోగ్యత కలిగిన వాళ్ళ కనిపిస్తుంటాడు కానీ మనకి చూస్తున్నాం ఏంటంటే యూధ గోత్రం నుంచి వచ్చింది యూధ ఏ రీతిగా జీవించిందో మనకు తెలుసు పాపం చేసినట్లు చూస్తున్నాము తన సొంత కోడలతోని దాని ఆయన వ్యభిచార్య దగ్గర పోవడం అనేది మనం చూస్తున్నాము దాని తర్వాత మోసం చేసిండని కూడా చూస్తాం మనం ఎన్ని చూసినా కానీ యూదా గోత్రములకి వెళ్ళి ఎందుకు పుట్టిండి అనేది ఆ ఆత్మీయమైన వేదన ఉండే దాని నేను అవి చూసిన యూధాలో ఉన్న ఆత్మ దాని తర్వాత ఉన్న ఆత్మ ఎట్లా పోషిస్తున్నాయి లేక కొట్లాడుతున్నాయి అనేది యోసెప్కి తెలుసు తన జీవన విధానాన్ని బట్టి చూస్తే యేసు ప్రభు యోసేప్ నుంచి రావాలా కానీ చివరికి యూధా ఎందుకు వచ్చింది నేను ఇప్పుడు మీకు అవన్నీ రివీల్ చేయండి కానీ నాకు అది బయలుపరచబడింది మీరు గ్రహించండి ఎందుకంటే నేను అనేది ఏ రీతిగా మనము వీటన్నిటిని పరిశీలిస్తే ఈ యుగ సమాప్తికి ఇవి పనికి వస్తాయి అనేది కాబట్టి ఇది అమోఘమైన పుస్తకం బైబిల్ అనేది చరిత్రాత్మకమైంది ఆత్మీయమైంది రెండు విధాలుగా ప్రకృతి సహజంగా జీవించే వాటికి చరిత్రాత్మకంగానే అంటే తప్పు విధంగా చెప్తలేండి నేను అంటే అదొక చరిత్ర హిస్టరీ గతంలో జరిగింది అనేది రుజువు నిదర్శనం పలాని వ్యక్తి ఉండే పలాని మనుషులు ఉండే పలాని మనుషులు ఏ రీతిగా జీవించు ఆ రీతిగా జీవించండ్రు అనులు దాన్ని చరిత్రాత్మకమైన పుస్తకంగా తీసుకున్నప్పుడు చూడు వాళ్ళంతా ఎట్లా మరి అంత భయంకరమైన పాపంగా జీవిస్తే ఇది పరిశుద్ధ గ్రంథం ఎట్లయింది అనే ప్రశ్న ఇస్తున్నప్పుడు నువ్వు వారికి ఏ రీతిగా జవాబిస్తూ ఇది కరెక్ట్ చరిత్రాత్మకమైన పుస్తకం అన్ని చరిత్రాత్మకమైన పుస్తకాలు ఎవరైనా తప్పిదము చేస్తే ముఖ్యంగా దేవుడి బిడ్డలు తప్పిదము చేస్తే వారిని కాపాడుతుంది కానీ ఇది కాపాడలే దేవుడి బిడ్డలు తప్పు చేసినా కానీ వాళ్ళని శిక్షించింది అది నిజమైన చరిత్ర అంటే ఇంకొక చరిత్ర పుస్తకాల్లో ఎవరైనా తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చరు లేక అది ఇంకొకటి పుస్తకాలు అది తప్పు అది ఆ చరిత్ర తప్పు ఈ చరిత్ర కరెక్ట్ అట్లా రాస్తూ ఉంటారు కానీ బైబిల్ ఎట్లా ఉందో అట్లనే చూపిస్తుంది నావిధ రాజు పాపం చేసిండు కరెక్టే ఆయన పాపం చేసిందని పుస్తకం చూపిస్తుంది కాబట్టి పుస్తకం పాపంని చూపిస్తుంది కాబట్టి అది పాపం పుస్తకం అని చెప్పడానికి వీలైదు అది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎంత నిష్పక్షపాతంగా చూపిస్తుంది అనే విషయం కొరకు మనకు చూపిస్తున్నారు దేవుడ పుస్తకాన్ని బైబుల్లో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఉన్నారు పాపం చేసిన వాళ్ళకి ఏ రీతిగా శిక్ష ఉండే పరిశుద్ధంగా జీవించిన వాళ్ళకి ఏ రీతిగా లాభం ఉండే ఆ విషయాలు చూపిస్తూ ఉంది అవి ఎందుకు చూపిస్తుందంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఆ రీతిగా జీవించద్దని అందుకే పౌలు దాన్ని హెచ్చరించండి కొరింత రాసిన మొదటి పత్రికలు చూస్తాం మనం వారికి దృష్టాంతంలోకి జరిగి యుగాంతమందరం మనకి అవి రాయబడ్డాయి ఎందుకంటే బుద్ధి కలగడానికి మనమందరం బుద్ధి తెచ్చుకోవడం కోరికే అవన్నీ రాయబడ్డాయి అందుకు వాటి తిరిగి తిరిగి రప్పిస్తున్నాడు దేవుడు అవి రిపీట్ అవుతూనే ఉంటాయి ఎన్నిసార్లు రిపీట్ అవుతుంటాయి పైగా మనకి స్పెషల్గా దేవుడు ఒక విషయం బయలుపరిచండి ఏంటంటే నేనే వాటిని తిరిగి రప్పిస్తాడు వాటిని తిరిగి తిరిగి రప్పిస్తాడు ఒక్కసారి చూడండి యశయ గ్రంథము అరవై నలభై ఆరవ అధ్యాయం గతంలో కూడా చూసినట్లున్నాం మనం ఇది యశాయ గ్రంథము నలభై ఆరవ అధ్యాయం కొంత ఎందుకు స్లో అవుతుందంటే ఆ వాక్యాన్ని మనము తీసుకొని దాన్ని ఆ యొక్క బైబుల్ పేపర్ తిప్పడంలో దాని తర్వాత ఆయన లొకేట్ చేసుకొని దాన్ని చదవడంలో కొంచెం లేట్ అవుతా ఉంది ఏషా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము చూస్తాం మనం అది వచ్చాము నలభై ఆరు పదో వచనం నలభై ఆరు పదో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు నా ఆలోచన నా ఆలోచన నిలుచుననియో నా చిత్తం అంతయు నెరవేర్చుకునేదనియో ఆది నుండి నేనే కలుగజేయు కలుగబో వాటిని తెలియజేయుచున్నాను ఇది మన గ్రూప్ కి యక్ష గ్రంథంలో చూస్తున్నాం మనము నలభై అధ్యాయము పదో వచనంలో పూర్ ఆది నుండి అంటే బిగినింగ్ అంటాం ఇంగ్లీష్ లో ఆది నుండి నేనే కలుగజేయబో వాటిని తెలియజేయించున్నాను అంటే మొదటి నుంచి ఏమేమి జరగబోతుందో వాటన్నిటినీ తెలియజేయచున్నాడంట దేవుడు తప్ప ఎవరు చేయరన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు నువ్వు ఎటువంటి సైన్స్ చదివినా ఎటువంటి పుస్తకాలు చదివినా ఎవరి దగ్గర భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవి చెప్పలేరు దేవుడు తప్ప కాబట్టి ఆది నుండి నేనే కలుగజేయబో వాటిని తెలియజేయచ్చున్నాను ఇప్పుడు చూడండి పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగు వాటినన్నిటినీ తెలియజేయచున్నాను కాబట్టి గతం నుంచి భవిష్యత్తులో జరగబోయే వాటినన్నిటినీ కూడా నేనే అంటున్నాడు అంటే ఇంకా ఎవ్వరు చెప్పలేరన్నట్టు దేవుడు తప్ప ఎవరు వీటిని చూపించలేరన్నట్టు కాబట్టి ప్రకటన గ్రంథంలోని విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ముఖ్యంగా మనం మొదటి ముద్రకు సంబంధించిన విషయాలు జ్ఞానిస్తున్నాము మొదటి ముద్ర పెళ్లి వివాహానికి ఆహ్వానం అన్న విషయాన్ని నేను ధ్యానిస్తున్నాను అంటే ఏంటంటే ఆయన కృప ఆయన కనికరానికి సంబంధించిన విషయం ఇది మొదటి ముద్ర ఏంటంటే ముందు జాగ్రత్తగా హెచ్చరించడం అన్నట్టు నువ్వు నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తే నీ పరిస్థితి ఏంది బుద్ధులేని కన్యకలకు సంబంధించింది అదే కదా గొప్ప జనం అందరూ ఎందుకు చెక్కబడతారు అన్నప్పుడు ఈ మొదటి బోరకి లేక మొదటి తీర్పుకి మొదటి ముద్రకి వాళ్ళు స్పందించలే ఆహ్వానం పెళ్లి విందు ఎంతమందికి ఆహ్వాన పత్రికలు పంపిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క సొడ్డు చెప్పి రాలేకపోయినట్టు మనం చూస్తాను వాక్యం కానీ రాజ సంత వీధులలో పోయి పట్టుకొచ్చుకున్నారు వాళ్ళందరూ చర్చివరి అందుకే పిల్లబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరే అన్నాడు ఎందుకు ఎంతమందికి అవకాశం ఇచ్చినా వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసేరు మొదటి ముద్ర దానికి సంబంధించింది అనేది మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఈరోజు మరికొన్ని విషయాల్లో ఆ యొక్క పెళ్లి సంబంధించిన విషయాలను చూపిస్తే మన కర్తవ్యం ఏందనేది మనం నేర్చుకోవాలా ముఖ్యంగా ఏంటంటే ప్రకటన గ్రంథం సాధారణంగా చాలామంది ప్రకటిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అని ప్రకటిస్తూ ఉంటారు కామెంటరీస్ అలా చూసి కానీ మనం అట్లా కాదు మన రోల్ ఇక్కడుంది ఇప్పుడు ప్రతి వాక్యంలో నీ రోల్ ఎక్కడుంది నీ కర్తవ్యం ఎక్కడుంది నీ బాధ్యత ఎక్కడుంది అనేది నువ్వు చూసుకుంటే ఏమవుతుందంటే నువ్వు మరీ భయభక్తులు కలిగే అనే కొరకు జీవించగలవు లేకపోతే ఇతర క్రైస్తవ సంఘాలు లాగానే ఉండిపోతావు నువ్వు లైఫ్ అంతా మనం ఎవరిని తప్పులకు పెట్టము ఎవరిని కించపరచము కానీ గొప్ప జనంలాగే ఉండొద్దు లక్ష నలభై మంది గుంపులోనే ఉండాలా అవి మనల్ని ఎప్పుడైనా వెంటాడుతూనే ఉంటాయి ఆ గుంపులు ఎందుకంటే ఏదో ఒక గుంపులను మటుకు ఉండాల్సి వస్తుంది కదా తెలుసుకోకపోతే తెలుసుకుంటే మటుకు ఖచ్చితంగా ఒక గుంపులో ఉంటావు తెలుసుకోకపోతే ఏదైనా ఒక గుంపులో ఉంటావు కాబట్టి తెలుసుకొని మనము ఈ గుంపులలా ఉంటున్నాం అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం ముఖ్యంగా యోసేపుకు సంబంధించిన విషయాలు అవి మనల్ని తిరిగి వెంటాడుతున్నాయి ఏంటంటే యోసేపు యోసేపు కాకుండా యూధ గోత్రంలో ఎందుకు ఈశ్వరు అన్నప్పుడు యూధ ఎప్పుడు తన సహోదరుల పక్షంగా సహోదరులని సమాధాన పరిచేవని లాగా ఉంటాడన్న విషయం నాకు బయలుపరచబడింది ఆయన ప్రతిసారి ప్రతి స్థితిలో పన్నెండు మంది కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు పోకిరోళు అందరూ మంది పోకిరోళు కానీ యూధ ఒక్కడు కొంచెం మెచ్యూర్డ్గా ఉంటాడు అన్నట్టు కొంచెం ఎక్కువ జ్ఞానవంతులు లాగా కనిపిస్తూ ఉంటాడు ఎప్పుడైనా కానీ ఎటువంటి సమస్య వచ్చినా యూధ ముందుకు వస్తారన్నట్టు ముందుకై అడుగు పెడతారన్నట్టు దాని ఇంగ్లీష్లో మనం ఏమంటే లీడర్షిప్ తీసుకోవడం అంటాం యాక్చువల్గా రూబేన్ తీసుకోవాలా రూబేన్ తీసుకోడు రూబేన్ తీసుకోడు యూదా తీసుకుంటూ ఉంటాడు మనం ఇట్ట చెయ్యొద్దు మనం అట్ట చేయాలా యువసేపు విషయంకి వచ్చినప్పుడు కూడా యువసేపుని చంపదామంటే మనం లేదు అట్లా చంపొద్దు అంటాడు దాని తర్వాత ఎందుకు గోతుల పడే కనీసం వినే వరకు అనేసి ఏదో రూపకంగా సమాధాన పరిచి తప్పించే వాళ్ళలాగా అనిపిస్తూ ఉంటాడు సొంత తమ్ముడిని యువసేపుని చంపించ చంపడానికి పదకొండు మంది పది మంది సిద్ధమైనప్పుడు ఆ పది మందిలో యూధ ఒక్కడే వద్దొద్దు చంపొద్దు అంటే ఏంటంటే యూధాలో ఉన్న ఒక గుణగణం ఏంటంటే సహోదరులతో పాటు సమాధాన పడడము ఐక్యత కలిగినడం అనేది విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం చివరికి ఆ ఆత్మ ఏ రీతిగా వెంబరిస్తూ ఉంటుందంటే యువసేపు విషయంలో చూసినప్పుడు చివరికి ఇంకా అన్నదమ్ములందరూ కలుసుకున్నారు యోసేపు దగ్గరికి వచ్చేసేడు యువసేపు వాళ్ళని గుర్తించాడు కానీ ఎవరు గుర్తించలే తక్కిన అయితే బెన్యామీన్ కూడా అక్కడ ఉన్నాడు అయితే బెన్యామీన్ సంచిలో యోసేపు తన ఆ యొక్క బంగారపు కడ్డిని వేయడం మనం చూస్తూ ఉన్నాం దాని తర్వాత ఇక్కడే ఉండాల్సి వస్తుంది అన్నప్పుడు యోసేపు ఏమంటాడంటే ఆ చిన్నవాణి పక్షంగా నేనుంటా అతన్ని విడిచిపెట్టు అంటాడు కాబట్టి త్యాగపూరితమైన జీవితము యూథాల మనకు కనిపిస్తూ ఉంటుంది యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు అదే రీతిగా మాట్లాడుతుంటాడు నన్ను విడిచి నన్ను నన్ను బంధించుకో బంధించండి చిన్నవాడిని విడిచిపెట్టండి ఎందుకు అంటే వాడి తండ్రి బ్రతకలేడు వాడు లేకుంటే కాబట్టి ఆయన గుణగణం ఏ రీతి ఉందనేది మనం చివరి వరకు అర్థం తీసుకుంటాం అందుకే యూనా నుంచి మనం మన ప్రభు పుట్టినట్టు మనం చూస్తాం కానీ అన్ని గుణగణాలు చూస్తే మటుకు యువసేపు గర్భం నుంచి రావాలి యేసు ప్రభు మళ్ళీ యువసేపు ఎందుకు చివరికి విడిచిపెట్టండి అనేది మనం అర్థం తీసుకోవాలి ఇటువంటి అన్న ఒకడు కనిపించడు అని ఆ క్షణమే ఆ యొక్క అన్నదములను మనం చూస్తాం అక్కడ సరెండర్ అయిపోయినట్టు మనం చూస్తాం యోసేప్ లేకపోతే అన్ని విధాలుగా యోసేపు గర్భం నుంచే రావాలి మన ప్రభు అందుకే మన ప్రభుకి ఈ లోకంలో తండ్రి యోసేపు పేరటనే వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో ఉన్న యోసేప్ మరియా భర్త యోసేపు ప్రకృతి సహజంగా ఈ లోకంలో అతనికి తండ్రిలాగా ఉన్నట్టు మనం చూస్తాం ఇవన్నీ ఆత్మీయంగా కలుస్తూనే ఉంటాయి ఇవన్నీ కాబట్టి యోసేపుకు సంబంధించిన విషయం ఒకటి చూపించేసి ఈ యొక్క పది మంది కన్యలకు సంబంధించిన వాక్యానికి మరోసారి వెళ్ళిపోతాను మొదటిదిగా ఆదికాండంలో మనం చూస్తాం ఈ విషయం ఒకసారి చూడండి ఆదికాండం ప నలభై తొమ్మిదవ అధ్యాయం చూస్తాం ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము చివరి అధ్యాయం కదా ఆది కాండం ఆల్మోస్ట్ యాభై అధ్యాయాలలో నలభై తొమ్మిది చివరి ఆల్మోస్ట్ యాకోబు మొదటి వర్షంలో చూస్తాం యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా నేను మీరు కూడిరండి అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను చూడండి యాకోబు మరణించక ముందు తన ఆత్మ ప్రవచన ఏదైతే ఉందని అంత్య దిన మీకు సంభవింపబో మీకు అన్నప్పుడు పన్నెండు అంటే ఇంకో రీతిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఉంటుంది కూడా అంత్య దినంలో మీకు అన్నప్పుడు ఆత్మీయ ఇస్రాయల్ మనమే కాబట్టి క్రైస్తవలం కాబట్టి క్రైస్తవులకు ఏం జరగబోతుందో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేశానంటాడు కాబట్టి యాకోబు ఇస్రాయల్ జీవితాలలో లేక ఇస్రాయల్ పిల్లలకి ఏం జరగబోతుంది ఆత్మీయ ఇస్రాయల్ అనేది మనం బాగా అర్థం చేసుకుంటేనే ఈ వాక్యం నీకు వర్తిస్తుంది కాబట్టి యాకోబుకు మాట్లాడారా కోడి వచ్చి మీ తండైన ఇస్రాయలు మాట వినుడి కాబట్టి ఇంకా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నాడు చూడండి రూబేను గురించి రూబేను ఏ రీతి ఉండబోతున్నాడు దాని తర్వాత సిమియోని ఏ రీతి గుండబోతున్నాడు లేవి ఏ రీతి గుండబోతున్నాడు ఆ రీతిగా చెప్పినాక ఎనిమిదో వర్షంకి వచ్చినప్పుడు యూధ గురించి మాట్లాడుతున్నాడు నీ సహోదరులు నిన్ను స్థుతించదరు చూడండి ఇది ఆశ్చర్యకరంగా ఉంది కదా ఎవరిని ఎవరు స్థుతిస్తారు చెప్పండి స్థుతించడం అంటే ఆరాధించడం కొనియాడడం కదా నీ సహోదరులు నిన్ను కొనియాడేదరు పొగిడేదరు నిన్ను ఆరాధించదరు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఇది అంత్య దిన జరగాల్సిన విషయం యూధా గోత్రంలో నుంచి వచ్చే మన ప్రభువునే అందరూ స్థుతిస్తారు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు నీ చెయ్యి నీ శత్రువులో మేడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదూరు ఇది మన ప్రభుకు సంబంధించిన ప్రవచనం ఈ ప్రవచనం నెరవేరాలా అంటే యూధా గోత్రాలకి వెళ్ళి రావాలి మన ప్రభు కానీ మెల్లగా ఆ రీతిగా మన క్రిందికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు చూడండి ఇరవై రెండవ వచనంకి వచ్చినప్పుడు నఫ్తలి తర్వాత యూసేపు ఫలించడి కొమ్మ ఊట యుద్ధ ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించును దాని తర్వాత క్రింద చూస్తారు విల్లుకాండ్రు అతన్ని వేధించిది వారు బాణంలను వేసి అతన్ని హింసించిది కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ముఖ్యంగా ముప్పై ఇరవై మూడో వచనంలో చూస్తున్నాం విల్లు కాండ్రు అతన్ని వేధించిరి వారు బాణంలో వేసి అతన్ని హింసించి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఆ యొక్క బావు అంటాం మనం చూస్తున్నాం ఆయన చేతిలో ఆ ఏమున్నది చూడండి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం రెండవ వచనం మరియు నేను చూడగా ఏదో ఒక తల్లిగోరం కనబడి దాని మీద కూర్చున్న ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం వేయబడిను కాబట్టి ఇక్కడ చూస్తే యోసేపుకు సంబంధించిన విషయాలు చూస్తున్నాం యవసేపు ఫలించడి కొమ్మ ఊట యుద్ధ కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి విల్లు కాంట్రు అతన్ని వేధించిరి వారు బాణములను వేసి అతన్ని హింసించరి కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు ఎవరైనా గ్రహించగలరా దీనికి దానికి సంబంధమే ఇక్కడ బాణంలు ఉన్నాయి అక్కడనేమో ఎక్కడ చూస్తున్నాం మనము రెండవ వచనంలో ప్రారంభంలో విల్లు చేతిలో ఉన్నది విల్లు చేతిలో ఉంది కానీ బాణంలో లేవు అక్కడ బాణంలో ఉన్నాయి కానీ విల్లు కనిపిస్తలేదు బాణంలో విలిచిపెట్టినట్టు మనం ఎక్కడ చూస్తున్నాం విల్లు కాండ్రు అతన్ని వారు బాణంలో వేసి అతని హింసించి కాబట్టి అతను ఎక్కడ పోయినా అతని మీద బాణంలో పడ్డట్టు మనం చూస్తూ ఉంటాం ఊరితిగా చెప్పాలంటే బాణంలు అంటే తేలకు సాదృశ్యం ఎందుకంటే పొడిచెడి కాబట్టి బాణాలు కాబట్టి అవి తేలక సాదృశ్యం కాబట్టి యోసేపు ఏ రీతిగా శ్రమలుగుండా వెళ్ళిండి అన్న విషయాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది కాబట్టి చివరి కాలంకి వచ్చినప్పటికీ ఇస్రాయేల్ వంశంలో ఉండే వాళ్ళందరూ శ్రమల పోక తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఒక రీతిగా చెప్పాలంటే యూధా యోసేపుల సంబంధం ఏ రీతిగా ఉంటుందంటే యేసు ప్రభుకి పెళ్లి సంబంధం అన్నట్టు కాబట్టి ఏసు ప్రభు మన యూధా గోత్రం నుంచి వచ్చిన వాడు దాని యోసేపు వీళ్ళు చేత శ్రమలు అనుభవించిన లేక బాణంలో చేత శ్రమను వాడు కాబట్టి ఆ పెళ్లి కుమార్తెకి సాదృశంగా ఉంటాడు లేదంటే గొప్ప జనానికి సాదృశంగా ఉంటాడు అంటూ యోసెఫ్ కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం ఇప్పుడు గ్రహించినప్పుడు మనము ప్రకటన మన మతైసు వార్త ఇరవై ఐదవ వెళ్ళిపోతాం మతైసు వార్త ఇరవై అధ్యాయం మనం ఎన్నిసార్లో ధ్యానించినం ఇది దేంతో పోల్చాల పరలోకాన్ని మన ప్రభు చెప్తున్న ఉపమానాలు ఇవన్నీ నిజమైనవి ఇవి స్టోరీస్ కావు ఇవి నిజమైనవి అన్నట్టు మతైసు వార్త అధ్యాయం అంతా ఆయన పెండ్లికి సంబంధించింది ఎందుకంటే మొదటి ముద్ర పెండ్లికి సంబంధించింది పెండ్లి వివాహానికి పెండ్లి విందుకు సంబంధించింది లేక పెండ్లికి ఆహ్వానానికి సంబంధించి కాబట్టి గొరపిల్ల మరియు సంగానికి కలగబో జరగబో ఆ పెండికి మనకందరికీ ఆహ్వానం కాబట్టి ఎవరు ఇందులో పాల్పొందుతారో వాళ్ళు ధన్యులు ఎందుకంటే ఆ ఆహ్వానం పొందుకొని పెండ్లి విందులో అడుగుబెట్టకపోతే బయట మట్టుకు శ్రమలు తప్పదు అన్న విషయాన్ని ఆ వచన మన జ్ఞాపకం కాబట్టి ఆయన రెండు సంవత్సరాల నుంచి ఈ లోకమంతటా తిరిగి మన తన బిడ్డలందరినీ రక్షించుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ఆయన రక్షించుకొని అంత రక్షణ అయిపోయినాక పెండ్లి ఆరాభం జరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నట్టు కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాలా అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు తమ దివిటీలో పట్టుకొని పెండి కుమారిని ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది ఇది మనం బాగా అర్థం చేసుకోవాలా మొదటి రెండు గుంపులు విభజింపబడినాక తక్కిన రెండు గుంపులు గురించి ఈ ఉపమానం ఉంది మొదటి రెండు గుంపులు శాస్త్రులు పరిశైలు బాగా అర్థం చేసుకోండి మొదటి రెండు గుంపులు శాస్త్రులు పరిశైలు లేదా యాజకులు రాజులు యాజకులు ఈ లోకా అతీతమైన వాళ్ళు ఈ శాస్త్రులు పరిశైలు లేకుంటే పరిసైలు సద్దుకాయలు ఇవి మారిపోతూ ఉంటాయి గ్రూప్స్ రెండు గ్రూప్స్ మొదటి రెండు గ్రూప్స్ ఒక దశ నుంచి ఉంటారు కానీ వాళ్ళ గుణగాలు అట్లనే ఉంటాయి అదే రీతిగా తక్కిన రెండు గుంపులు కూడా ఒకే రీతిగా పోతూనే ఉంటాయి ఈ మన ప్రభుత్వం ఎంతవరకు ఇది తప్పదన్నట్టు గొప్ప జనం అందరూ శ్రమలు పోయి బుద్ధి తెచ్చుకొని వాళ్ళంతా హత సాక్షులై అప్పుడు లక్ష నలభై నాలుగు వేల మందితో జమ అవుతారు కానీ ఆల్రెడీ లక్ష నలభై నాలుగు వేల మంది పరలోకంలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎపిసీ పత్రిక రెండవ అధ్యాయం ప్రకారంగా ఆరో వచనం ప్రకారంగా కాబట్టి పర్లోవ రాజ్యాన్ని దేంతను పోల్చాలా మన ప్రభు చెప్తుంది ఇప్పుడు చూడండి తమ దివిటిలో పట్టుకొని పెండి కుమారిని ఎదుర్కొంటూ బయలుదేరిన పది మంది కన్యకలను పోలింది ప్రపంచం అంతటా బయలుదేరిన వీళ్ళు ఈ పది మంది దివిటిలు పట్టుకున్నారు పెండ్లి కుమారిని ఎదుర్కొంటూ సిద్ధపరచుకుంటూ పోతున్నారు ఎదుర్కోవడం అంటే ఏంది దివిటీలు పట్టుకోవడం అంటే ఏమన్నారు మరి బాగా అర్థం చేసుకోండి దివిటీ అనేది వెలుగును ప్రకటించేది కాబట్టి పెండ్లి కుమార్తె యోగ్యత కలిగిన వాళ్ళందరూ ప్రకటించాల్సిందే అందుకే మన గ్రూప్లో మనం అందరినీ ప్రకటించే తయారు చేస్తూ ఉంటాం అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రకటించే సిద్ధపడి ప్రకటించకపోతే ఏమవుతుందంటే వాళ్ళు వారి ప్రకటన లోభాలు వ్యత్యాసాలు ఇతర సహోదరులకి అది కష్టతరంగా మరికొంతమందికి ఓర్కోసాలు ఉండకపోవడం వలన అది వినేంత మైండ్ కూడా ఉండదు అన్నట్టు కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నీ దివిటీ నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాలా నువ్వు ఈ లోకంలో ఆ దివిటీని పట్టుకోకపోతే అంటే ఆయననే ఈ లోకానికి వెలుగు ఆ వెలుగుని నువ్వు ధరించుకొని ఈ లోకంలో ఆ వెలుగుని ప్రకటించకపోతే నీ దగ్గర దివిటీ లేదన్నట్టు ఎందుకు గొప్ప జనం అందరూ శ్రమలకుండకపోతారంటే వాళ్ళు ప్రకటించలేదు కాబట్టి అందుకే పావులు అంటాడు నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయన గొప్పనికే కాదు ఎవరికైనా శ్రమ ఉంటుంది దేవుని బిడ్డలందరూ దివిటిలో పట్టుకోవాల్సిందే ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి మొదటి ముద్ర దేనికి సంబంధించింది అన్నప్పుడు ఆయన అది మనకి ఇచ్చేసిండు కానీ ఆయన రక్షణ అనుభవం చేతిలో పెట్టేసిండు రివార్డు ఆయన ఆ యొక్క అనుభవాన్ని రక్షణ పాత్రని మనకి అప్పజెప్పిండు చెప్పేసి ఇంకా మీరు పోయి అనేకులకు దాన్ని పంచుకోండి అన్నాడు కాడ దివిటిని నువ్వు పట్టుకొని ఈ లోకంలో ఆయన కొరకు ఎదురు చూస్తా ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు పెళ్లి కుమారుడేష్ వీళ్ళు పది మంది అన్నారు కానీ పది మంది రెండు గుంపులుగా విభజింపబడ్డారు స్టార్టింగ్ లో మరకు పది మంది నేను ఈ విషయం ఎప్పుడు మీకు హెచ్చరిస్తా ఉంటాను అన్ని చర్చెస్ స్టార్టింగ్ లో జాగ్ పక్కా ఉంటాయి ఆ పదం వాడుతున్నా నేను స్టార్టింగ్ లో అన్ని చర్చెస్ కరెక్ట్ గా ఉంటాయి రక్షణ పొందిన వాళ్ళు ఫస్ట్ టైం అందరూ కరెక్ట్గా ఉంటారు ఎక్కడ లేని ఆశ ఎక్కడ పట్టుదల పవిత్రత పరిశుద్ధత ఈ లోకాన్ని నశించుకోవడము పాపం నశించుకోవడము అంత పర్ఫెక్ట్ గా ఉంటారు ఆ రోజు పట్టుకుంటున్నట్టు దీవిటీ నేను ఏ స్లోని నమ్ముకున్నాను అని బాక్సిజం పొందుతాను దివిటీ వెలుగుతూ స్టార్ట్ అవుతారు రోజు నువ్వు లేచి ఫస్ట్ టైం సాక్ష్యాం చెప్తున్నావు ఫస్ట్ టైం నీ దివిటీ వెలుగుతా ఉంది కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాలం పొడిగే కొద్దీ కాలం పొయ్యే కొద్దీ ఈ లోకాతీతమైన పళ్ళలో పడిపోయి నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎట్లుంటుందంటే ఈ లోకము ఏదో ఒక పాటలో వింటాం మనం నా జ్ఞాపానికి వస్తే లేదు కానీ ఆ ఒక పాటలో ఈ లోకం ఎట్లా ఉందంటే బురదతో నిండి ఉందంట అందులో దిగిన వాడు కాళ్ళు మోకాళ్ళ వరకు మునిగిపోతాయంట అందుకెళ్ళి బయటికి రావడం చాలా కష్టమంట బురదల నుంచి అందరికి పోయి చిక్కబట్టిండి వాళ్ళు ఆ బురదలో ఈ లోకపు బురద అన్నట్టు కాబట్టి ఈ లోకపు బురద అంటించుకొని చిక్కబడిన వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే నువ్వు బురదలో ఉండి ఆ చిక్కలకెళ్ళి బయటికి రావడం నీ ప్రయాసం నీ కాలం ముగించుకొని నువ్వు మెలుకునేటప్పటికీ నీ వయసే దాటిపోతుంది అట్లా వృద్ధాప్యంలో కూడా సత్యాన్ని గ్రహించలేని క్రైస్తవ జీవితంలో మనం ఉంటున్నాం చాలా మంది అనేకమైన సంఘాలలో జరుగుతూ అన్నట్టు కాబట్టి మొదట అందరూ డ్యూటీలా పట్టుకున్నారు అంటే ఫస్ట్ టైం నువ్వు నీ సాక్షిని పంచుకున్నప్పుడు నువ్వు ఎట రక్షణ పొందినావు బ్రదర్ ఓ గంభీరంగా చెప్తున్నావు సాక్ష్యం కష్టం ఉండే రోగం ఉండే శ్రమం ఉండే ఎటువంటి పరిస్థితులు ఉండవు అవన్నీ జ్ఞాపకం చేసుకొని నువ్వు ఎట రక్షణ పొందినవు నువ్వు బాప్తిజం పొందుకొని నీకు అంత ఆసక్తితో సాక్ష్యం పొందుకుంటావు పంచుకుంటూ నీ కష్టాల మీద నీకు విజయం వచ్చినప్పుడు నువ్వు సాక్ష్యం పంచుకుంటూ ఉంటావు తర్వాత క్రమేణా బురదలు చిక్కబడి నువ్వు ఏం చేసినావు నువ్వు ఆయన పోయి చిక్కబడతావు ఇప్పుడు మోటార్ సైకిల్ పోయి బురదలు చిక్కబడితే దీనికి రాదు తిరుగుతా ఉంటుంది కానీ ఆ వీల్స్ అట్లనే చిక్కబడుతుంది ఇంకా కాలేదు ఇంకా మరి అన్యాయం అది మొత్తం అట్లా రెండు వీల్స్ చిక్కబడ్డాయంటే ఫినిషింగ్ అది ముందుకి రాదు ఎంత స్పీడ్ తిప్పినా బయటికి రావు అది మాకు అనుభవం అక్కడ ఆంధ్ర ప్రాంతాల్లో పోయినప్పుడు సేవ ఆ వీలైనా చిక్కబడితే చాలా కష్టం బురదలకి రావడం ఈ క్రైస్తవ జీవితం అట్లా తయారవుతుంది ఈ పది మంది దివిటిలు పట్టుకునే ఉన్నారు స్టార్టింగ్ లో ఈ విషయం మనం అర్థం చేసుకున్నాం రక్షణ పొందిన వాళ్ళందరూ స్టార్టింగ్ లో అట్లనే ఉంటారు కానీ మెల్లగా పోయే కొద్ది వీరిలో కొంతకాలానికి వీరిలో ఐదుగురికి బుద్ధి లేదు క్రమేణా ఏమైందంటే ఐదు మంది అబుర్దల చిక్కబడ్డరు అన్నట్టు క్రమేణ ఎవరికైనా జరిగేది ఇది క్రమేణ నేను ఏంటంటే ఈ పది మంది స్టార్టింగ్ లో కరెక్ట్గానే ఉంటారు కానీ కొంతకాలం కష్టపడికి ఈ పది మంది రెండు గుంపులుగా తయారైనాయి ఈ విషయం మనం అర్థం చేసుకోం మొదట ఒకటే గుంపు మొదట ఒకటే గుంపు పాస్త కూడా బాగుంటాడు సంఘ పెద్దలు కూడా బాగానే ఉంటారు కానీ కొంతకాలం గిట్టపడికి పాఠశాల ఒక గుంపు తరేతాడు సగం పెద్దగలు ఇంకొక గుంపుగా తరేతారు ఆ కింద కూర్చుండే వాళ్ళు ఇంకొక గుంపుగా తరేతారు ఈ ముగ్గురు నుంచి దూరంగా బయటకు వచ్చేవాడు ఆ నాలుగవ గుంపు అన్నట్టు మొదటి రెండు గుంపులు వ్యతిరేకమని తెలుసుకుంటారు కానీ క్రింద కూర్చిన గుంపు సమర్థించుకొని సమాధాన మొదటి రెండు గుంపులతో పాటు సహవాసంలో ఉంది అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఆ మొదటి రెండు గుంపులు సంపూర్ణమైన అబద్ధంలో ఉన్నరాలు అందుకు వాళ్ళు ఎవరు చూడలేకపోయినారు ఈ లోకం మీదకి వచ్చే ఉపద్రవాన్ని ఈరోజు ఎవరు ప్రార్థన చేసినా దాని నుంచి వాళ్ళకి ఉపశమనం కలుగుతలేదు ప్రార్థన చేసిన వాడినే పట్టేసింది ఆ రోగం అదొక డీమన్ స్పిరిట్ అది అదొక దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుసు దాన్ని ఎవడు ఈ లోకాలకు బయటికి తీసుకొచ్చినా కూడా తెలుసు ఎందుకంటే అదొక మనిషి ద్వారానే రావాలి తప్పదు ఆ హాబు యుద్ధానిపై చనిపోవాలంటే సైతాన్ ఏం చేసిండు సైతాను ఆ యొక్క ప్రవర్తల ఉన్నాడు అంటే మనుషులకే దూరాలు మనుషుల దూరి మనుషుల ద్వారా అబద్ధాన్ని ప్రకటించి యుద్ధానికి బయటట్లు చేసిండు ఈ వైరస్ కూడా అంటే అంత డైరెక్ట్గా ధనంతట వచ్చి మనుషులు మొక్కలలో దూరలేదు అది చిన్న గుంపు ద్వారా ఈ లోకంలోకి వచ్చింది అవి నేను పబ్లిక్లో చెప్పాను అవి కొంచెం డేంజరస్ అన్నట్టు అవి మనం ఎప్పుడు కూడా చెప్పొద్దు వాటిని అప్పుడున్న చిన్న గుంపులు ఉంటే మనం పంచుకుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవుడు దాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చినప్పుడు ఒక చిన్న గుంపు ద్వారానే బయట తీసుకొస్తా అంటాడు ఎట్లా ఈ లోకం మీదకి నా ఉగ్రతం చూపించబోతున్నావు నేను కొంతమంది వ్యక్తుల ద్వారా దీన్ని బయటకు తీసుకొస్తాను ఈ వైరస్ని వారి ద్వారా దీన్ని స్ప్రెడ్ చేపిస్తాను ఇది ఎట్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ప్రపంచం అంతటా నేను చూసుకుంటాను ఎట్లా చేస్తావు పలాని వ్యక్తుల ద్వారా పలాని ద్వారా పలాని బిజినెస్ల ద్వారా పలాని దేశాల ద్వారా ఒక దేశం నుంచి ఒక దేశానికి ఇంకో దేశం నుంచి ఒక దేశానికి అది పోయేటట్లు నేను చూసుకుంటా కాబట్టి దేవుడు ఆజ్ఞాపిస్తే ఈరోజు కూడా చూడండి ఈరోజు కూడా దాన్ని చంపే రోగం మందే లేదు ఇప్పటికీ దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది కదా దగ్గర దగ్గర ఈ సెప్టెంబర్ వస్తే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఈరోజు కూడా దానికి మందు అనుకోలే ఆ వైరస్ని చంపడానికి మందే కనుక్కోలేదు ఎందుకు కనుక్కోలేదంటే దేవుడు ఏ సైంటిస్ట్కి అది ఇవ్వలేదు ఆ పర్మిషన్ ఇవ్వలేదు మందుకు కనుక్కోవడానికి ఉదాహరణకి లెప్రసీ రోగం చూస్తే లెప్రీ లెప్రసీ రోగము మనకు తెలుసు గతంలో చరిత్రలో లెప్రసీ ఉంది మీడియంకి పట్టింది కదా లెప్రసీ అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల క్రితం స్టోరీ అది దాని తర్వాత మన ప్రభుకారంలో కూడా రోగులు పది మంది కుష్ఠరోగుల గురించి మనకు తెలుసు ఉపమానం ఒక్కడ వాపస్ వచ్చింది తక్కువ ఎనిమిది మంది ఆ రీతిగా ఎంతోమంది కుష్టి రోగులు ఆ రోజుల్లో మరణించేటాడు కుష్టి రోగం వచ్చిందంటే వీడి పాపి అని ఊరించి ఉన్న పెట్టే అని అట్టే చచ్చిపెట్టాడు పాపం అక్కడ కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అనుకుంటా నైన్టీన్ ఫార్టీ ఒక జర్మన్ డాక్టర్ హ్యాన్సన్ అనే పేరు ఆ హ్యాన్సన్ అనే వ్యక్తి దీనికి మందుగా అనుకున్నాడు దాని అందుకే లెప్రసీని హ్యాన్సన్స్ డిసీజ్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో ఈ లెప్రసీ ఇన్ని వేల సంవత్సరాలు అంటే దగ్గర సంవత్సరాలు దానికి ఎవడు మందుగా అనుకోలే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు దేవుడు కేవలం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో పర్మిషన్ ఇచ్చిన దేవుడు అది ఒక డాక్టర్కి హ్యాండ్ సెన్స్ డాక్టర్ వీళ్ళంతా క్రైస్తవ డాక్టర్లు కనుకున్న వాళ్ళందరూ ఈ రోజు మళ్ళీ క్రైస్తవ డాక్టర్స్ లేరా సైంటిస్టులు లేరా ల్యాబ్స్ అలా దీని మీద రిసర్చ్ చేసారు వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు దేవుడు తప్పక ఇస్తాడు నాకు తెలుసు ఎందుకంటే మనలాంటి వాళ్ళే ఉంటారు అక్కడ కూడా డాక్టర్స్ కూడా ఉంటారు సైంటిస్ట్లు కూడా దేవుడిని సంపూర్ణంగా నమ్మే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు చాలా మంది డాక్టర్స్ చాలా మంది సైంటిస్టులు ప్రభుత్వం నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారానే దీన్ని తీసుకొస్తాడు కానీ దానికి టైమింగ్ తెలుసు మనకి దీనికి ఎగ్జాక్ట్ మంది ఎప్పుడు మనకు తెలుసు అంతవరకు మరణకాండ తప్పదు కానీ నువ్వు ప్రార్థన చేసి సజీవులకు మృతులకు మధ్యలో నిలబడినప్పుడు దేవుడు మరణకాండను నాపుతాడు అది నీకు ఎందుకంటే దేవ్ క్రైస్తవ జీవితం అంతా నీ బాధ్యత ఏంది అనేది కదా నేను కేవలం మీటి దగ్గర కూర్చుంటే కాదు నీ బాధ్యత ఏంటంటే ఒక ఒక తాత్పర్యం కలిగి నువ్వు నీ జీవితాన్ని కొనసాగించుకోవాలా ఈ లోకస్తుల ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి దర్శిస్తుమా అనేది కాదు కదా క్రైస్తవ జీవితం ఆ మూడింటికి మనం ఎప్పుడు ప్రాంతివం నీ విషయం బాగా తెలుసుకోండి ఈ లోకస్తులు దానికి ప్రాంతిస్తారు ఏం తినాలనేది మనం ప్రాధాన్యత ఇవ్వద్దు ఎంతగా ఉపాసం ఉండగలవు నీ శరీరాన్ని ఎంతగా ఛేదించుకోగలవు నువ్వు ఏ రీతిగా పెనుగులాడగలవు దేవుతో ఆయన ఆత్మకు ఎంతగా సంపూర్ణంగా సమర్పించుకోగలవు అది నీ నీ యొక్క వెలుగుని తీర్మానిస్తూ ఉంటుంది నీ దివిటి ఆరిపోకుండా సహాయపడతా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో పది మంది మంచిగా ఉన్నారు దివిటీలు పట్టుకున్నారు వెలుగుతూ ఉన్నారు రెండవ వర్షానికి వచ్చేటప్పటికీ గుంపులుగా విడిపోయినారు ఐదుగురికి బుద్ధి లేదు ఐదుగురు బుద్ధి అయితే మూడవ వర్షంకి వచ్చినప్పటికీ ఏం జరిగింది బుద్ధి వారు తమ దివిటిలో పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు బుద్ధి పోగొట్టుకున్నారంటే మూడో వచ్చినంకి వచ్చినప్పటికీ వాళ్ళు అంటే ఇదంతా ఒక క్రమేణ కాలం మూడవ వర్షం వచ్చినప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర నూనె పోలేదు తీసుకొని పోలేదు ఎందుకు నూనె లేదు అన్నప్పుడు చూడండి బాగా అర్థం చేసుకోండి వెలగాలంటే నూనె అవసరం బల్బు వెలగాలంటే కరెంట్ అవసరం కరెంట్ లేకుంటే బల్బ్ ఎట్లా వెళుతుంది మనమంతా ఈ లోకంలో బల్బులు లాగున్నాం కానీ కానీ కరెంట్ లేకుంటే నువ్వు ఎట్లా వెళ్తావు కరెంట్ అంటే తెలుసు కదా ఎలక్ట్రిసిటీ అంటే పరశుద్ధాత్మ కూడా కరెంట్ లాగినట్టు కొన్నిసార్లు షాక్ కొడుతుంటుంది దేవుని ఆత్మని మీకు ఒకసారి రాంగ్ షాక్ కొట్టినట్టు ఉంటుంది కూడా ఒక పెద్ద పవర్ కరెంట్ పవర్ తీగబడ్డట్టే ఉంటుంది ఒళ్ళు ఇట్లా కొట్టుకుంటే జల్దరిస్తుంది షేక్ షేక్ అయిపోతుంటుంది కొన్నిసారి ఉంటే కూడా షేక్ అవుతుంటుంది కొన్నిసార్లు నిద్రలో ఉంటే కూడా ప్రార్థన ఆరాధనలో ఉంటే కూడా షేక్ అవుతుంటుంది బాడీ దేవుని యొక్క పవర్ అన్నట్టు పరశుధాత్మ షేక్ షేక్ చేస్తుంది నేను అదొక ఎలక్ట్రిసిటీ లాగా కాబట్టి పరుశుధాత్మ లేకపోతే నీ దివిటి వెలగదు దివిటి అంటే వెలుగు వెలుగు అంటే వాక్యం వాక్యంలో నుంచి నువ్వు ఈ లోకంలో వెలగాల మళ్ళీ నీ వాక్యం వెలగాలంటే నీ వాక్యానికి నూనె అవసరం లేక ఆ శక్తి నీకు అవసరం అందుకే మీరు పరుశుదాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు అన్నాడు నీకు శక్తి లేకపోతే మీరు వెలగలేరు లోకంలో ఎందుకంటే చీకటి శక్తులు చాలా పవర్ఫుల్ ఉంటాయి కదా ఆ చీకటి పటాపంచలు కావాలా నీ వెలుగును చూడంగానే మను నువ్వు ఎంతగా వెలగాలను ఊహించుకో అనేకసార్లు ఎందుకు మన సేవ జీవితం నిష్ఫలం అయిపోతూ ఉంటుందంటే చీకటి శక్తుల పవర్ ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాలో నువ్వు పోయిన ఏరియాలో ఎందుకంటే ఆ వాటి ఇలా మన భాషలో చెప్పాలంటే వాటి ఇలాగా వాటి స్థావరాలకు నువ్వు పోయినప్పుడు అవి ఎందుకు కంట్రోల్ చేయాలి ఎందుకు సైలెంట్గా ఉంటాయి వచ్చిండ్ర మన స్థావరాల నుంచి మనం నిలబడి కానీ వాటి మీద నువ్వు విజయం పొందాలంటే నువ్వు నీ దివిటి నుంచి అక్క తమతో పాటు దివిటిలు పట్టుకున్నారు కానీ నూనె లేకపోయే దగ్గర దివిటి దేవుని వాక్యానికి సాదృశ్యం నువ్వు ఎంతగా వాక్యం ధ్యానించినా ఎంత వాక్యంగా బలపడినా నీలో నూనె లేకపోతే ఆ దివిటి చలారిపోతుంది అంటే ఆ వాక్యంలో నీ సత్యం చలారిపోతూ ఉంటుంది అన్నట్టు అందుకే మనము మన గ్రూప్లో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎందుకంటే మనం అంతా పరుశుదార్థం వాళ్ళనే కదా మన గ్రూప్లో ప్రతి ఒక్కరికి పరుశుధాత్మ అభిషేకం ఉంది కానీ దివిటినే లేదు సరిగా ఒకడికి దివిటి ఉంటే నూనె ఉండదు ఒకడికి నూనె ఉంటే దీవిటి ఉండదు ఉదాహరణకు చెప్తాను చూడండి నీకు పరిశుధార్త్మ అభిషేకం ఉంటుంది కానీ నీకు చదువుకొనికే రాదు నీకు బైబుల్ చదవనీకి రాదు బైబుల్ వాక్యాలు నీకు చదివిన అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే నీకు నాలెడ్జ్ లేదు దాన్ని నువ్వు పెంపొందించుకోలేదన్నట్టు నువ్వు దాంట్లో తరబితి పొందలేదు నేను ఎన్నిసార్లు ఒక సిస్టర్ గురించి చెప్తా ఉంటాను సాక్ష్యం అదృశ్య సిస్టర్ గురించి చదువు స్త్రీ ఆమె ఆ ఆయిల్ నేర్చుకొని బైబిల్ చాలా నేర్చుకొని వాక్యం చదివి మనకి గొప్ప సేవ చేసిందండి మనలో చాలా మంది ఉన్నటువంటి బ్రదర్ సిస్టర్స్ చదువు వాళ్ళు నేర్చుకొని చదువు ఇప్పుడు కాలము ఎవరికైనా ఒకటే కదా ట్వంటీ అవర్స్ ఏ టైం ఎవరికైనా కానీ ఒక ట్వంటీ ఇయర్స్ కైతే నీకు ఎంత మంచి అవకాశం ఉంటే చదువుకోని నువ్వు చదువుకోలేదు ఈ రోజు మళ్ళీ నీ ఇయర్ తర్వాత ఇంకొక అవకాశం వచ్చింది ఇప్పటికీ చదువుకు కదా చదవమన్నట్టు ఎందుకంటే కుద్దిలేని కన్యకలే గుణగణం వాళ్ళ దివిటలు ఎందుకు దివిటలు పట్టుకున్నారు నీ చేతిలో బైబుల్ ఉంది నువ్వు వాక్యం ఉంది కానీ నీ వాక్యం వెలుగుతలేదు ఎందుకు వెలుగుతలేదంటే నే పరశుదాత్మ నీకు అదే పాయింట్ పరుశుదాత్మ ఉంటే దివిటీ వెలగదు దివిటి ఉంటే పరుశుదాత్మ ఉండదు గొప్ప జనంకి దీవిటీ ఉంటుంది కానీ పరుశుదాత్మ ఉండదు మనలో లక్ష మందికి పరుశుదాత్మ ఉండి దేవిటి ఉంటుంది కాబట్టి ఇవే కాంబినేషన్స్ ఈ రెండు లేని వాళ్ళే మొదటి రెండు గుంపులు వాళ్ళ దగ్గర దివిటి ఉండదు వాళ్ళ దగ్గర పరశురాత్మ ఉండదు కాబట్టి దివిటీలు చేత పట్టుకునే ఉండాలా ఆయన వచ్చేంత వరకు ఎందుకంటే నువ్వు పోయి అందరికీ పిలవాలి కదా ఆహ్వానానికి నువ్వు ఎట్లా పెళ్లి విందు గ్యారెంటీ అనుకుంటున్నావు కానీ నువ్వు పోయి వాళ్ళని బయటకు పిలుచుకొని రావాలా బయట ఉండాలని సంత వాళ్ళని పిలుచుకొని రావాలంటే మనం డ్యూటీ పట్టుకొని పోవాలి కదా చీకట్లు ఎట్లాగా అనిపిస్తారు మనసు ఎవరింటితున్నావు నీకేం తెలుసు ఆ వివేచిన కూడా అవసరం కదా నీకు ఎక్కడ పోతున్నావు ఎవరిని పిలుస్తున్నావు అనేది కాబట్టి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఖచ్చితంగా ఆలస్యమే రెండు వేల సంవత్సరాలంటే కదా ఇంకా ఆలస్యించాడు ఎందుకంటే నేను ఎప్పుడు ఒక గెస్ట్ చేసిన మహా అంటే ఇంకొక ట్వంటీ ఇయర్స్ నేను డేట్ ఫిక్స్ చేస్తాలేను బాగా అర్థం చేసుకోండి రికార్డింగ్ ఎప్పటికి ఉంటుంది ఏ రోజు నేను డేట్స్ ఫిక్స్ చేస్తాను ఆయన రాక సంబంధించి కొంతమంది చేసి విఫలమైనరు కానీ నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను మహా అంటే ఇంకొక థర్టీ థర్టీ ఫార్టీ ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఆ థర్టీ ఫార్టీ ఇయర్స్ టలనే ఆయనకు నేను గెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఇరవై ఇరవై సంవత్సరాలకి ఇది అంతకంతకు చెడిపోవడం చూస్తున్నాను మీ లోకం ఇప్పుడు ఇంకా సంపూర్ణంగా చెడిపోయింది ఎందుకంటే ఈ గవర్నమెంట్స్ అన్ని ఫెయిల్ అవుతాయని ఎన్నిసార్లు చూపించిన బైబిల్లో మీకు అన్ని ఫెయిల్ అవుతున్నాయి ప్రతి దేశం ఫెయిల్ అవుతుంది ప్రపంచంలో వాళ్ళకి అర్థమే కావట్లే వంద వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ వైరస్ మీద రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లు లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు న్యూస్ చూస్తారా లేదా నాకు తెలుసు కొన్ని లక్షల కోట్లు పేదవాళ్ళకి ఖర్చు పెడుతున్నారు రోగం మీద ఖర్చు పెడుతున్నారు మందల మీద ఖర్చు పెడుతున్నారు మీకు తెలుసా వ్యాక్సిన్స్ మీద ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ దాన్ని ఫార్మా కంపెనీస్ డబ్బులు సంపాదించుకుని ప్రయత్నించినారు కానీ గవర్నమెంట్ ఫార్మా కంపెనీస్ బిజినెస్ కానియకుండా అడ్డగించింది ఇప్పుడు సో ఈ రెండు మృగాలను మనకు తెలుసు బిజినెస్ ఒక మృగము గవర్నమెంట్ ఒక మృగం అవి కొట్టుకుంటా ఉంటాయి అవి ఉంటాయి మంచి అవకాశం దొరికింది ఒక్కొక్క వ్యాక్సిన్ దగ్గర దగ్గర పన్నెండు వందలు నుంచి పన్నెండు వందలు ఒక్కొక్క డోస్కి అట్లా రెండు డోసులు తీసుకుంటే నీకు ఇరవై నువ్వు కట్టాల ప్రైవేట్ హాస్పిటల్స్ కి ట్వంటీ రూపీస్ ఒక్క వ్యక్తి ఊహించుకోండి వన్ బిలియన్ పీపుల్ మన దేశంలో ఒక పది తరాలు డబ్బు జమా చేసుకోవడం అన్నట్టు బిజినెసెస్ దాన్ని ఒక్కసారి కొట్టేసింది గవర్నమెంట్ సరే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ వాళ్ళ గుణాలు ఎట్లేనే ఉంటాయి వాళ్ళ వాళ్ళ గుణగణాలంతా వాళ్ళ డబ్బులు వాళ్ళది లోకం మీదనే ఉంటుంది ఈ లోకం మనం కంట్రోల్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి అర్థంగా అంత ఈ లోకము ఈ భూమి మన ప్రభుత్తి కదా ఈ భూమిలో ఉన్న సమస్తము ఆయనది వాక్యం ది అర్త్ బిలాంగ్స్ టు హీమ్ వాక్యం ఈ భూమి అయినది ఆయన భూమి మీద నువ్వు కంట్రోల్ తీసుకొని మొత్తం ఫార్మా కంపెనీస్ ఇప్పుడు కంట్రోల్ తీసుకుంటున్నాయి దీని మీద గవర్నమెంట్స్ అంత అయోమయ స్థితిలు ఉన్నాయి ఏమి స్థితిలో ఉన్నాయి ఇప్పుడు విజృంభించి కేసులు బిల్డ్ తయారైతుంటే అప్పుడు చైనీస్ ఏం చేశారు పది రోజుల్లో పెద్ద హాస్పిటల్ కట్టిరు పది రోజులనే కొన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ కట్టి ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత దాన్ని మనకు తెలుసు కదా వైరస్ ఏదో తగ్గక విజృంభించే రోజుకి ఇంత ఇంత మంది లక్షల లక్షలు ఎక్కడనే హాస్పిటల్స్ లేవు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ దోచుకుంటున్నాయి అందులో బుద్ధి వాళ్ళు ఎంత మంది చిక్కుబడ్డరో మనం ఎవరిని కించపరిస్తలేము వాక్యం ప్రకారంగా చూస్తున్నాము కాబట్టి నీ దివిటీలు చూడండి నేను ఎందుకు చెప్తున్నానంటే దివిటీలు ఉన్నా కానీ మీ నూనె లేకపోతే ఆ దివిటీలు పనిచేయవు అంటే నీకు వాక్యం చెప్పని రాదు నువ్వు వాక్యం చెప్పినా సపసప్పగా ఉంటుంది నువ్వు ఏదో చెప్పిండు పలాన బ్రదర్ చెప్పిండు పలానా సిస్టర్ చెప్పింది నన్ను హెచ్చరించే వాటి నేను వాక్యం చెప్తా ఉంటా నువ్వు ఎప్పుడు చెప్పిందే ఒక రీతిగానే ఉంటుంది నీలో కొత్తదానం ఏం లేదు ఎందుకంటే మొన్న కొత్తది కదా ప్రతిరోజు ఏ రోజు రోజే వాళ్ళు సమకూర్చుకున్నారు అది కొత్తగానే ఉంటుంది నువ్వు ఇరవై సంవత్సరాలు చెప్పిన వాక్యం ఒక రీతిగా ఉంది ఈ రోజు కూడా ఒకటి రీతికి ఉంది అంటే నువ్వు ఏ రీతిగా వాక్యాలు అభివృద్ధి పొందినావు నువ్వు అనేది లేదన్నట్టు కాబట్టి నువ్వు వాక్యం చెప్తే మనుషులు ఖచ్చితంగా రక్షణకు రావాలా మళ్ళీ జరుగుతుంది ఈరోజు నువ్వు వాక్యం చెప్పినప్పుడు కారాలు జరగాల మళ్ళీ జరుగుతున్నాయి ఈ నువ్వు వాక్యం చెప్పినప్పుడు దుఃఖంలో ఉన్న వానికి ఆదరణ రావాలా అది జరుగుతుందని సేవలో కాబట్టి ఊహించుకోండి మీరు ఏ గుంపులు ఉన్నారో కొంచెం కష్టమే అది చెప్పడం కూడా రీతిగా కానీ బుద్ధి వారు ఏం చేసి చూడండి నాలుగవ శ్రమంలో బుద్ధి వారు తమ దివిటిలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయింటారు బాగా అర్థం చేసుకోండి మీ శరీరంలో సిద్ధే అంటే మట్టితో చేయబడింది కదా అది అంటే నీ శరీరానికి సాదృశ్యం నీలో పరిశుద్ధాత్మ లేకపోతే నీ దివిటి పనిచేయదు అందుకే రాష్ట్ర పథకాల మంచిస్తాం ఆత్మ వలన అయిన నీకు అవసరం ఈ యుద్ధంలో ఖడ్గం అంటే దేవుని వాక్యము ఆత్మ ఆత్మచేత సిద్ధపరచబడ్డ వాక్యం యుద్ధం ఇది పోరాటం ఇది కాబట్టి పెళ్లి కొడు ఆలోచన చేయగా వారందరూ కొనికి నిద్రించారు ఈ విషయం నేను ఎన్నిసార్లు మీకు హెచ్చరిస్తా ఉన్నాను గొప్ప జనం కానీ మంది కానీ నిద్రపోతున్నారు అంటే నేను అనేది ఏంటంటే లక్ష నలభై నేను ఉన్నానని విషయం తెలుసుకొని ధీమాగా నిద్రపోతున్నావు నాకు సత్యం తెలుసు నాకు వర్షాత్మ అభిషేకం ఉంది నాకు ఈ గుంపుల గురించి తెలుసు నాకు ఆ బురల తీర్పుకు సంబంధించిన వాక్యాలన్నీ తెలుసు అయినా కానీ నేను ఇది పాయింట్ ఆయన వచ్చే టైంకి మనల్లో కూడా చాలా మంది నిద్రపోతున్నారు కానీ ఏం జరిగింది ఆధారత్తి వెళ్ళేదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడింది అప్పుడు ఆ కనేకలందరూ లేచి తమ దివిటిలను నన్ను చక్కపరిచిది చక్కపరచడం నేను ఎందుకు చెప్తున్నాను ఎన్నిసార్లు ఆయన వచ్చే టైము ఎవరికి తెలియదు నేను అంటున్నాను ఇంకొక థర్టీ ఇయర్స్ ఏమో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏమో అని చెప్తున్నాను నేను ఎందుకంటే టోటల్ పతనం ఆర్థిక స్థితి మొత్తం పతనం అయితే అని నేను చెప్పినాను ఇప్పుడు ఇట్లా కోట్లు కోట్లు ఖర్చు పెడితే ఖచ్చితంగా పతనం అవుతుంది గవర్నమెంట్స్ అన్ని గవర్నమెంట్స్ పతనం అవుతాయి అనొచ్చు బ్రదర్ మళ్ళీ అట్లా పతనం కాకుండా ఉండాలంటే ఇట్లా ఇరవై నాలుగు గంటలు పైసలు ప్రింట్ చేసు కాదు పైసలు ప్రింట్ చేస్తే ఆర్థిక స్థితి ఎప్పుడు మెరుగుపడదు దాని వ్యవస్థ వేరే దాని అర్థం వేరే ఉన్న పైసలే మార్కెట్లో తిరుగుతామంటే ఆర్థిక స్థితి అప్పుడు మెరుగుపడుతూ ఉంటుంది వాళ్ళ మెరుగుపడదు అది ఇంకా నష్టం అన్నట్టు కాబట్టి ఆర్థిక స్థితి మొత్తం పతనం అయ్యే టైంకి మనం సిద్ధమవుతున్నాం గవర్నమెంట్స్ ఎప్పుడు లేని విధానంగా డబ్బులు మనుషుల ఆరోగ్యాల మీద ఖర్చు పెడుతుంది అది కొన్ని లక్షలలో కోట్లలో దాటిపోతుంది అట్లా ఎకనామీ కొలాబ్స్ అయిపోతుంది దాని తర్వాత ఈ లోకపు రాజ్యాలన్నీ మన ప్రభు రాజ్యాలయ్యే టైం ఎంతో త్వరగా ఉందన్నట్టు కాబట్టి అర్ధరాత్రి వేల ఎదుగు పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండాను కేక వినబడాను అప్పుడు ఆ కనికలందరూ లేచి తమ దివిటిలను చక్కపరిచిరి గాని చూడండి ఆయన వచ్చే టైం నీకు అర్థం కాకపోతే ప్రవచనాలు నీకు అర్థం కాకపోతే ప్రకటన గ్రంథంలోని విషయాలు నీకు అర్థం కాకపోతే నువ్వు ఆటోమేటిక్ గా ఈ లోకపు మురికి బురదలన్నీ చిక్కబడుతావు కానీ నువ్వు ఈ రీతిగా కొన్నిసార్లు హెచ్చరికలు వచ్చినప్పుడు ఏం చేస్తావు అప్పుడు లేచి కడుక్కొని నీ దివిటిని చక్కపరచుకొని అంటే నూనె ఉందా చెక్ చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అప్పుడు మళ్ళా ఫ్రెష్ కూర్చొని ఉపాసలు ఉంటే ప్రార్థన చేసే ప్రూతన అభిషేకం నాకు దయచే ప్ర సత్యాన్ని గ్రహించాల ఎంతగానో నేను నిర్లక్ష్యం చేసినాను వీటి నేను మర్చిపోయాను వీటిని చూడలేకపోయినాను ఇవి నెరవేరే టైంకి నేను ఎక్కడో పోయినాను ప్రవ్వ ఆయన అప్పుడు పశ్చాత్తాపడిస్తాను కానీ చూడండి అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దిని చక్కపరిచిది కానీ ఆ కన్యకలు మా దివిటిలో ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా బుద్ధి గల అడిగిరి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి దీని అర్థం ఏంటంటే మీకు తెలిసిన సత్యం మాకు బయలుపరచు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏదైనా ప్రాంతానికి పోయినప్పుడు టికెట్స్ ఇస్తారు ఆ టికెట్ లోపల అడుగు పెట్టిని ఇస్తారు టికెట్ లేని లోపల రానియ్యారు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళి టికెట్ నాకుంటే ఇస్తావు ఒక టికెట్ ఎక్స్ట్రా అని అడుగుతూ ఉంటారు మనుషులు టికెట్ ఉన్నవాడు లోపల పోతాడు టికెట్ లేని వాడు ఉండిపోతాడు అదే సిచువేషన్ ఇక్కడ జరుగుతుంది నీ బుద్ధి లేని కన్యకలు అందరూ దీవిట్లను చకపరచుకుంటున్నారు ఏం తెలుసా ఆయన ఈ పలాంటి టైంకి వస్తాడు పలాని రోజు వస్తాడు నేను ఎంత పడుతున్నాను అనుకున్నాను ఇదేంది ఇక్కడే ఉండిపోయినాను అప్పుడు చక్కపరచుకోవడం అన్నట్టు నీ వాక్యం నీ దీవిటిని చక్కపరచుకోవడం అంటే నీ వాక్యాన్ని చకపరచుకోవడం నువ్వు స్వీకరించిన వాక్యం ఎంత అబద్ధమైన జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు వాటి ది వారి దేవిటీలను చక్కపరచరు కానీ బుద్ధి బుద్ధి లేని కన్యికలు కన్యకల్లి కానీ బుద్ధి మా దేవిటిలో గనుక మీ నూనెలో కొంచెం మాకి అని బుద్ధి గల వాడిని అడిగిరి అందుకు కన్యకలు మాకును మీకును ఇది చాలా నేమం మీరు అమ్మ వారి పోయి కొనుక్కోనని చెప్పి చెప్పండి ఎవరు అమ్మే ఎవరి ద్వారా ఈ సత్యాలు బయలుపరచబడుతున్నాయో వాళ్ళే అమ్మేవాళ్ళు ఉచితంగానే ఇచ్చేవాళ్ళు రూకలు లేకుండానే నీళ్లు మీరు కొనుక్కోవచ్చు అంటాడు కదా యషయ భక్తుడు యశాయ గ్రంథాలు చూస్తాం మా ప్రవచనం చివరి కాలంలో మీరు నీళ్లు కొనుక్కోని రూకలు లేకనే అంటే డబ్బులు లేకుండానే ఉచితంగానే మీరు పొందుకోవచ్చు నీళ్లు కాబట్టి అమ్మేవారి ఎద్దకు పోయి కొనుకొన్నీ వాళ్ళ దగ్గర పోయి కూర్చోవాలి కదా వాడిన సత్యాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళ దగ్గర కాళి కూర్చోవాలి మనం నేర్చుకున్నాం అది మన గ్రూప్ ఎంత కష్టం ఉన్నా ఎంత శ్రమ ఉన్నా ఆ టైం కొరకు ఖచ్చితంగా వచ్చి కూర్చొని నేర్చుకుంటుంటాం ఎగ్జాక్ట్లీ వన్ థర్టెంట్ అందరం వచ్చి కూర్చుంటాం ఎట్లు ఉన్నా కానీ బిజీ ఉన్నా కానీ కొంచెంసేపన్నా వింటాం కొంచెంసేపన్నా పార్టిసిపేట్ చేస్తాం ప్రార్థనలో మొత్తానికి నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టాం కదా ఈ టైం ఒకసారి అన్లాక్ సంపూర్ణంగా అయిపోయినాక ఎవరి పన్నలో వాడు వెళ్ళిపోతాడు మళ్ళీ సాయంత్రము ఎప్పుడో ప్రార్థనలు కూర్చుంటాం ఆదివారాలు కూర్చుంటాం కాబట్టి వారు పదో వర్షంలో వారు కొనబోచుండగా పెళ్లి కొన వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్న అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఆయన చెంగున ముడివేయబడితే నీకు సురక్షితం మొదటి ముద్ర దానికి సంబంధించింది నీకు సీలింగ్ కావాలంటే మొదటి ముద్రకే నువ్వు స్పందించాలా ఇది మీరు చెప్పాలా ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్న ఈ వాక్యాలు నేను ఏదో స్పెషల్గా నేర్చుకొని మీకు అందరూ నేను గిరవీగా అవసరమే లేదు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇవే పోయి లేకపోతే మీ మైండ్ అట్లా తయారు కాదు క్రిస్తి గల మనసు మీరు ధరించుకొని చెప్పిండు పావులు ఏమంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నారా లేదా నేను అంత స్పెషల్గా చెప్తే ఈ బ్రదర్ ఇది అంత గర్విష్ణి గర్వంగా చెప్తున్నట్టు ఇప్పుడు నేను చెప్తున్నట్లు మీరు చెప్పగలరా అని నేను చెప్తాను నేను చూసినట్లు చూడగలుగుతున్నారా వాక్యం నేను గ్రహించినట్లు మీరు గ్రహించగలుగుతున్నారా మళ్ళీ నాలో ఉన్న మీలో ఉన్న ఆత్మ ఒకటే కాదా కాబట్టి ఇప్పుడు నేను చూడగలుగుతున్న వాక్యము మీరు కూడా అదే చూడగలదా ఇప్పుడు నేను ఏదైతే అర్థం చేసుకుంటున్నా రీతిగా అర్థం చేసుకోలేదు కదా నా దీవిటిని నేను చకపరచుకున్నట్లు మీరు కూడా మీ దేవిని చకపరచుకోవచ్చు కదా మనకందరికీ ఒక చివరి వార్నింగ్ అన్నట్టు మొదటి ముద్ర అంటేనే చివరి వార్నింగ్ నువ్వు ఆ పెండ్లి విందు మిస్ అయిపోయినావు అంటే ఫినిష్ అన్నట్టు నీ పరిస్థితి నువ్వు హతసాక్షి కాక తప్పదు ఫైన్గా చెప్తున్నాను నేను అందరూ మరిస్తారంటే ఎందుకు చెప్తా అదే ప్రవచనం వారు కొనబోచండగా పెండ్లి కుమడికి వచ్చాను అప్పుడు సిద్ధపడిన వారందరూ అతనితో కూడా పెండ్లి లోపలికి పోయేది విందు లోపలికి బాగా నగించుకోండి అంతటా తలుపులు వేయబడను ఈ తలుపు తెరిసింది ఈరోజు నేను చెప్తున్నాను సగమే ఇంకొంచెం సేపు అది మూతపడుతుంది ఫస్ట్ సీల్ అయిపోతుంది అన్నట్టు మొదటి ముద్ర అయిపోతుంది ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని నేను ఎరగను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఈ విషయం కొంచెం కష్టం మిమ్మల్ని నేను ఎరగను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఎందుకు ఆయన గుర్తించలే వీళ్ళ దగ్గర దీక్షనే వీరి కన్యకలే కదా వీళ్ళు కన్యకలే కదా ప్రధానం చేపట్టవారే కదా కానీ మిమ్మల్ని ఎరగ ఎరగనని ఎందుకు అంటాడు ఆయన నిశ్చయంగా అంటాడు అది మరి విశేషంగా మిమ్మల్ని నేను మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాబట్టి ఎట్లా మళ్ళీ దీనికి పరిష్కారం అయింది గొప్ప జనము అందరూ బయటనే ఉండిపోయి చివరికి మరణించి రక్తం అంతా కార్చునంతగా మరణించి అప్పుడు శ్రమలలో వారి వర్తాలు ఉత్తుక్కుంటున్నారు అంతవరకు ఉతుక్కోలే వాళ్ళ దీవితలు చక్కపరచుకోలే నేను అనేది ఏంటంటే నీలో కొంచెం అబద్ధ పోదా ఉంటే నువ్వు ఎంత సత్యాన్ని నేర్చుకున్నా అదంతా పులిసిపోతుంది కొంచెం మంచి ముద్ద కొంచెం పులుపు కలిస్తే మంచి ముద్ద అంతా పులిసిపోతుంది అని కొరింతల్ రాష్ట్రపతిలో పౌరు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ బుధుని కనికల జీవన విధానం ఆ రీతిగా ఉందన్నట్టు వాళ్ళందరూ ఆ రీతిగా జరుగుతుంది కాబట్టి ఈ కన్యాకలు పది మంది కన్యకలలో మొదటి గుంపు శ్రమల గుండా పోక తప్పదు వాళ్ళందరూ బయటనే ఉండక తప్పదు లోపల ఉన్నంత వరకే నీకు ప్రొటెక్షన్ కాబట్టి కొన్ని వాక్యాలు ఇప్పుడు మీకు చూపిస్తాం మీకు వరకు అవకాశం ఉంటే మీరు చదువుంటే అప్పుడు ఏమవుతుందంటే స్పీడ్గా అయిపోతుంది వాక్యం లేదంటే నేను వెతుక్కుంటా ఉంటే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ మొదటి ముద్ర చివరి అవకాశం అనేది దీని తర్వాత ఇంకా వేరే అవకాశాలు లేవు ఎందుకంటే తలుపులు వేయబడితే సీల్ అయిపోతుంది ఫస్ట్ సీల్ అయిపోయినాక సెకండ్ సీల్ నుంచి ఇంకా శ్రమలు స్టార్ట్ అవుతాయన్నట్టు రెండవ గుర్రం మీద కూర్చున్నవాడు ఇరని గుర్రం కదది కాబట్టి అది ఆరంభం అవుతుందన్నట్టు రెండవ గుర్రకు సంబంధించి కాబట్టి రెండవ ముద్రకు సంబంధించిన విషయాలు నేను మరి దీరంగా చూపిస్తాను అవకాశం ఉంటుంది లేకపోతే ఈ మొదటి ముద్రకు సంబంధించిన మరికొన్ని విషయాలు వాళ్ళు దేవుని ప్రేరేపణ నేను చూపిస్తాను చూడండి కీర్తన గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఓరైనా స్పీడ్గా చదవచ్చు కీర్తన గ్రంథము నలభై అధ్యాయం మొదటి వచ్చినాం ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజుని గురించి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా రాయనని కలము వలెనున్నది మన ప్రభుత్వం అది నీ పెదవుల మీద దయారాసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును దానికి ముందు దానికి ముందు రెండవ వచనంలో దో వాట్ ఫెయిలర్ దెన్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్ రెండవం చదవమంటారన్న సుందరుడు మన ప్రభుకు సంబంధించిన విషయం అది దాని తర్వాత చదువుదర్ మీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది దయారసానికి సంబంధించిన విషయం ఇది దయా అంటే ఆయన కృప కదా ఆయన కనికరానికి సంబంధించింది అదే మొదటి ముద్రకు సంబంధించింది తీర్పు నీ మీదికి రాకుండా ఉండాలంటే ఆ దయారసాన్ని నువ్వు అది ఇప్పుడు పోయబడింది అది ఇప్పుడు పోయబడింది కాబట్టి మొదటి ముద్ర దయారసానికి సంబంధించింది కాబట్టి అది నువ్వు ఇప్పుడు పొందుకుంటే నువ్వు తీర్పు నుంచి విడదల లేదంటే అందరు కొట్టుకొని పోతారు అందరు కొట్టుకొని పోతారు చదువుతారు అట్లనే నీ కత్తి ములను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము ఎందుకంటే మన ప్రభు ఏ రీతికైతే ఆయన గురుడ మీద కూర్చొనున్నాడో సూర్యుడులాగా ఆయన ఏం చేయాలా జయిస్తూ జయించుకుంటా పోతున్నాడు కదా కాబట్టి ఈ వాక్యం ఆ రీతి హెచ్చరిసింది ఇప్పుడు నీ గురించి చూడండి మరొక సత్య మూడవ వచనం సూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము నాలుగవ వచనం సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి నీ వాహనం ఎక్తవు మోటార్ సైకిల్ ఎక్తవా కార్ ఎక్తవా నువ్వు ఇప్పుడు ఏం చేయాలంట ఏ ప్రకారంగా క్రీస్తును బల్ నడుచుకోవడం అంటే అర్థం అది నీ దక్షన అదే నాలుగో వచనంలో బ్రదర్ మనం చూస్తుంది మూడో వచనం కదా కరెక్ట్ మూడో వచనంలో ఏమి అంటే నీ కతి మొలను కట్టుకునము నీ తేజస్ను నీ ప్రభావం ధరించుకునము నువ్వు ధరించుకోవాలని చెప్తున్నాడు సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించడంకు నీ ప్రభావంను ధరించుకొని వాహనం ఎక్కి కాబట్టి ఆ రోజు గుర్రము వాహనానికి సాదృశ్యం కాబట్టి వాహనం ఎక్కి బయలుదేరము రైడ్ చేయమంటున్నాడు మీది ఇంగ్లీష్ అట్లుంది రైడ్ అని ఉంది బయలుదేరము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించటకు నీకు నేర్పును కాబట్టి ఇప్పుడు నీ బాణంలో వాడిగలవి ప్రజలు నీ చేత నీ బాణంలో రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాస్తము నిరంతరం నిల్చుని నీ రాజదండము న్యాయార్థమైన దండము అని నువ్వు ప్రకటిస్తా చూడు ఇది నీకు సూచిస్తుంది నీ సేవ ఏ రీతి ఉండాలన్నట్టు ఇప్పుడు నువ్వు బయలుదేరాలా దేనికి భయపడద్దు అన్న విషయాన్ని చేస్తున్నాడు మన ప్రభు తండ్రి కుడి పాఠశ్రంలో ఉన్నాడన్నట్టు అక్కడ వాకించబోతుంది నాలుగో వర్షంలో కాబట్టి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనం చూస్తా మన ప్రభు ఎటువంటి వాడనండి ఏడవ వర్షం ఏడు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాళ్ళ కంటే ఆనంద తలంతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములు ఇల్లా వాసన అనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతంతో కట్టిన నగరులతో పంతివాదను నేను సంతోషపెట్టుచున్నవి కాబట్టి మన ప్రభువుకి సంబంధించింది మనము అతన్ని పూలిన వారము మనకు సంబంధించిందన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మనం కూడా అతనితో పాటు బయలుదేరాలా ఈ లోకంలో ఏ రీతిగా బయలుదేరిండో మనం కూడా అట్లనే బయలుదేరాలనేది ఈ వాక్యం సూచిస్తుందన్నట్టు పాదవర్షణ చేసిన కుమారి ఆలోచించము ఆలోచించి చెవియోగము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము కష్టం కదా ఈరోజు నీ ప్రభు అతని సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము కాబట్టి మన ప్రభు ఏ రీతిగా ఉన్నాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మనము అతనితో పాటు కలిసి పోవాలనేది జ్ఞాపం చేయబడుతుంది కాబట్టి పెండ్లిమారుడు ఎక్కడుంటే పెళ్లి కుమార్తె అక్కడ ఉండాలా పెళ్లి కుమారుడు ఏం చేస్తే పెండ్లికుమార్తె అదే చేయాలనేది చెప్తున్నాడు మనం కూడా వాహనం ఎక్కిపోక తప్పదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కావుని అన్నింటినీ సహించడాన్నిటిని భరించాలి అది ప్రతిసారి నేను హెచ్చరిస్తూ ఉంటాను కాబట్టి మొదటి ముద్ర ఈ పెండ్లి విందుకు సంబంధించింది పెండ్లి కుమారునికి సంబంధించింది పెండ్లి పిలుపుకు సంబంధించింది దాని తర్వాత పెళ్లికి అన్నింటిని ఆహరించడానికి సంబంధించింది మొదటి ముద్ర అన్ని కర్తవ్యాలు నువ్వు పాటించాలా అనేది చెప్పబడుతుంది ఏంటంటే దీని తర్వాత సత్యం తెలుసుకోవడం కూడా వేస్టే అంత అయిపోయినాక తెలుసుకుంటే ఏం లాభం చెప్ప కాబట్టి ఈ రాజు మన ప్రభు గొర్రపిల్ల సాదృశ్యం అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అదే రీతిగా కుమార్తె అక్కడ చూస్తున్నాము పెళ్లి కుమార్తె కూడా ఉంది అదే అధ్యాయంలో కాబట్టి దావిది రాజు ఆత్మలో దిని చూస్తున్నాడు మన ప్రభు పెమారు లాగా ఉన్నాడు దాని సంగము సంఘము పెళ్లి కుమార్తె లాగా అక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వీటిని అనుసరిస్తూ మనము ఆ పెళ్లికి సిద్ధపడాలనేది జ్ఞాపకం చేయబడుతుంది ప్రకటన కదా పంతొమ్మిదో దిన మనం చూస్తాం ఈ విషయాన్ని మరొక దినం దాన్ని ధీరంగా చూస్తాము ఫెబ్బు రాష్ట్ర పత్రికలు చూడండి ఆ వివాహంలోకి పోయిన వాడు ఎవరైతే తలుపు చివరి వాడు లోపలికి వెనక తలుపులు వేయబడుతుందో అక్కడే ఉంది నీకు దాన్ని ఏమంటాము సేఫ్టీ అంటాము ఇంగ్లీష్లో సేఫ్టీ అంటే భద్రపరచబడడం దాని చాలామంది లేదు ఎత్తపడితేనే నాకు భద్రపరచబడడం నేను ఎత్తపడితేనే కదా లోపలికి వెళ్ళి పైకి పోతేనే కదా మధ్యాకాశానికి పోతేనే కదా నాకు సేఫ్టీ కింద ఏం జరిగినా నాకేం కాదు కదా అన్న పోదాం మనం మీరు చూస్తూ కదా కానీ ఆ రూపకంగా నీకు సేఫ్టీ ఉండదు ఎందుకంటే అది అబద్ధం అబద్ధాన్ని ఆశ్రయించే వాడికి సేఫ్టీ ఎట్లా ఉంటుంది అది అబద్ధం తెలిసినప్పుడు అది లేనిది నిజంగా జరిగితే ఏం తెచ్చు పరిస్థితి ర్యాప్చర్ లేదని మనం చెప్తాం ర్యాప్చర్ ఉందనుకున్న నువ్వు నమ్మతులో అది లేకుండా అమాంతంగా నియమితి జలప్రాలయం వస్తే ఏం చేస్తేవి తప్పించుకోకపోతేవి కాబట్టి అబద్ధాన్ని నువ్వు ఆశ్రయిస్తే అది నీకు మరణానికి నడిపిస్తుంది కాబట్టి ఎత్తపడటా ఎత్తబడడం వలన నువ్వేమీ కాపాడబడవు ఆ వివాహంలోనికి నువ్వు పాల్గొనడం వల్ల నువ్వు కాబట్టి మొదటి ముద్ర పెళ్లి వివాహంలో అడుగు పెట్టేదానికి ఉంది కాబట్టి ఇది ఎప్పుడు నీకు అనుగ్రహించబడుతుంది హెబిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వర్షంలో మనం చూస్తున్నాం ఒకసారి చూడండి నేనేది చదువుతాను కావాలంటే రికార్డింగ్ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి కాబట్టి హెబిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం సారీ ట్రైబ్యుల్ రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటాం ఇవన్నీ శ్రేష్టమైన పిలుపుకు సంబంధించినవి చూడండి సార్ ఆరు అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానాలు బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు కాబట్టి ఆయననే మనకి కాపుదల శ్రేష్టమైన సేవ ఇది కదా చెప్పండి విన్నారా మీరు శ్రేష్టమైన సేవ ఇంగ్లీష్లో ఎక్సలెంట్ మినిస్ట్రీ అని కాబట్టి ఇది శ్రేష్టమైన సేవ చివరి కాలంలో గొప్ప జనానికి సువార్త ప్రకటించడం అనేది శ్రేష్టమైన సేవ వాళ్ళు శ్రమలకుండా పోతుంటే వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి వాళ్ళ శ్రమలకు వెళ్ళి ఉపశమనం కల్పించి బయటకు తీసుకొచ్చేది శ్రేష్టమైన సేవ ఇంకా ఇటువంటి సేవ ఎవరు చేయలేరు ఈరోజు చేయలేని మనం చేయగలం ఎందుకంటే ఇది మనకు అర్థమైంది కాబట్టి కాబట్టి ఈ మొదటి ముద్ర ఈ శ్రేష్టమైన సేవ ఆరంభానికి సాదృశ్యం అంటే నువ్వు సీల్ చేయబడ్డవు కాబట్టి నువ్వు అనేకలకు చెప్పగలవు ఇప్పుడు ఈ మొదటి ముద్ర అయిపోయిందంటే నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది కనీసం ఎప్పుడైనా ప్రభు నమ్మకం ముఖ్యంగా ఈ కరోనా వైరస్ల బారాలు పడ్డ వాళ్ళకి మనం చెప్పచ్చు ధైర్యంగా చెప్పొచ్చు ఆయన ఆయన ప్రభు చింతకు రాండమా ఆ ప్రభుని నమ్మకుండమ్మా ఆయన ఖచ్చితంగా కాచి కాపాడతారు వాళ్ళ వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టిన రక్షణ అనుభవాలు కాబట్టి మనం వాళ్ళ తల చూస్తాం వాళ్ళ ఆత్మలు కాపాడబడతాయి ఎందుకంటే పిలువబడ్డ వారు అనేక తెలుసు యూదలను ఎంతమంది పిలిచిండి కానీ వాళ్ళు వచ్చింద్రా చాలా చిన్న వాళ్ళలో యూదులలో నుంచి ఈ రోజు కూడా అంతే ఎంతమంది నేను పిలుస్తున్నాడు ఆయన వచ్చిన వాళ్ళు ఎంతమంది పెళ్లికి ఐదు మంది తీర్మానించుకున్నారు రావడానికి కాని రాలేక అదే పోయిన కొంత వరం కూడా చూస్తున్నాం మత్స్య సోట పదమూడవ అధ్యాయంలో ఆ పర్లుగు రాజు నేను పోల్చాలా ఒక వర్తకునికి సంబంధించిన వాక్యం మనం సరే మీరు అవకాశం ఉంటే మీరు తలతో చూసుకోండి పదమూడవ అధ్యాయము మత్సవ పదమూడో అధ్యాయంలో కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయంలో నేను అనేక పర్యాలు మీకు చూపిస్తూ ఉంటాను కీర్తనల గ్రంథము నలభయో అధ్యాయం మనం ఛాన్సాలు ధ్యానించిన వాళ్ళ బహు ఇష్టమైన వాక్యం నాకు ఇది కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఇది మనకు సంబంధించింది లక్ష నలభై వేల మంది సేవకు సంబంధించిన వాక్యం ఇది ఏడో వచనంలో అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఎందుకంటే మన ప్రభు తండ్రి చేతుల నుంచి తీసుకున్న పుస్తకంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఇవి చూడగలం పుస్తకపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చిన్నాను ఈరోజు ఈరోజు నేను వీటికి నా దేవుడు నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది ఎక్కడ రాసుకుంటున్నావు నుదుటి మీద రాసుకుంటున్నావా నీ చేతుల మీద రాసుకుంటున్నావా లేక నీ రాసుకుంటున్నావా నా పెద్దవులు మూసుకొనక్క మహా సమాజంలో ఇది నువ్వు బాధ తీసుకోవాలా ఏబిపీఎంకి సంబంధించిన వాక్యం ఇది నీతి సువార్తను నేను ప్రకటించిన గొప్ప జనమే మహాసమాజం గొప్ప జనానికి నువ్వు నీతి సువార్తను ప్రకటించాలా నువ్వు ఒకరికి చెప్తావు ఏ ప్రవర్తన తండ్రితో అది నీకు తెలుసు ప్రభు నేను గొప్ప జనానికి సువర్త ప్రకటించిన ప్రభు అని చెప్తావు నువ్వు నీ నీతి నీ సమాజంలో మహాసమాజంలో నేను మీ యొక్క నీతి శక్తని ప్రకటించిన చూడండి అది నువ్వు ఆయనకి ఉత్తరం ఇస్తావు అన్నట్టు గొప్ప జనానికి సాదృశ్యం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము దానికి సంబంధించిందే ఏషక్తులు కూడా దానికి సంబంధించి చెప్తున్నాడు చూడండి నలభై అధ్యాయం చూడండి ఏషా గ్రంథము నలభై అధ్యాయము పదవచనం ఇదిగో తన బాహువే తన పక్షంన ఏలుచుండగా ప్రభు వ్యోహవ తానే శక్తి సంపన్నుడై వచ్చెను ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధ ఉన్నది ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది మొదటి ముద్ర తర్వాత ఆయన ప్రతీకారం బయలుదేరుతుంది రెండో ముద్రతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మొదటి ముద్ర ఆయన బహుమానానికి సంబంధించింది ఎవడైతే పెళ్లి విందులోకి వస్తాడో వానికి బహుమానం సాధారణంగా మన మన సంస్కృతిలో పెళ్లికి పోతే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకు బహుమానాలు ఇస్తాం కానీ కొన్ని ఫ్యామిలీ సైతం చేసిన కొన్ని పెళ్లిలలో ఉల్టా బహుమానం మనకే ఇస్తారు మీరు చూసినట్లేదు అది గొప్ప వాళ్ళ పెళ్లిలలో ఉంటాయి పెళ్లి ఎందుకు వాళ్ళకి ఇంటికి పోతే అప్పుడు ఇచ్చి పంపిస్తూ ఉంటారు మనం ఇక్కడ చూస్తున్న మొదటి ముద్ర బహుమానానికి సంబంధించింది నీకు గ్యారంటీ అన్నట్టు మొదటి ముద్రలో ఉంటేను దానికి స్పందించి ప్రభ్వా నేను తీర్మానించుకున్నాను ప్రవ్వా అన్నప్పుడు నీకు ఆ బహుమానం గ్యారెంటీ అన్నట్టు కాబట్టి మొదటి ముద్ర బహుమానికి సంబంధించింది దాని తర్వాత పదకొండవ వచ్చం చూడండి గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మూయను పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించను పదకొండవ వచనం కదా గొర్రెపిల్లని పోషించే గొర్రెలను పోషించేవాడు అంటే కాపరి గొర్రెలను పోషించేవాడు ఇది వివాహానికి సాదృశ్యం విందుకు సాదృశ్యం పెళ్లి విందుకు సాదృశ్యం హీ షాల్ గ్యాదర్ ద ల్యామ్స్ విత్స్ అండ్ క్యారీ కదా పదకొండవ వర్షాలు చూస్తున్నాం ఎక్కడ చూసిన పదకొండవ చివరి భాగం చేయండి తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును ఇది శ్రమలకు సాదృశ్యం శ్రమలలో ఆయన ఎత్తుకొని నడిపించేవాడు కాబట్టి మనం ఎప్పుడు అనుకోవద్దు శ్రమలలో ఒంటరిగా ఉన్నాను అనే ఉపజనాన్ని శ్రమలలో ఎత్తుకొని నడిపించేవాడు మనం వారిని ఉపశమనంగా ఉంటాం ఎందుకంటే ఎత్తుకోవడం అంటే మన ప్రభు వాళ్ళని ఎత్తుకున్న అర్థం ఏంటంటే మనం వాళ్ళకి ఉపశమనం చెప్తున్నాం వారికి ఆదరణ కల్పిస్తున్నాం కాబట్టి పదమూడవ వర్షానికి ఒక సృష్టిపడే యహోవ ఆత్మకు నేర్పు వాడేవాడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడేవాడు యోని యొద్ ఆయన ఆలోచన అడిగిన కాబట్టి ఎవరు అతనికి చూడండి మరోసారి పదమూడవ వర్షంలో ఒక కష్టకరమైన వాక్యం ఇది ఆత్మకు నేర్పు వాడేవాడు చూడండి ఒక్కసారి ఆ ముద్ర ని త్రోణీకరించేవాడు ఎట్టి పరిస్థితిలో అవకాశమే లేదన్నటువంటి ఇక్కడ ఆయన ఆత్మకు నేర్పు వాడేవాడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించి వాడేవాడు ఏముని వద్దా ఆయన ఆలోచన అడిగను ఆయనకు వ్యూహం కలుగ చేసిన వాడేవాడు న్యాయమార్గం గురించి ఆయనకు నేర్పు వాడేవాడు ఆయనను ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడేవాడు ఆయనకు బుద్ధి మార్గం బోధించబడేవాడు కాబట్టి మొదటి ముద్రని తృణీకరించే వారు ఎటువంటి శ్రమలుగుండా పోతారనేది ఆ వాక్యం హెచ్చరిస్తుందనట్ ఎవరు ఆయనకి ప్రశ్నించలేరు ఎవ్వరు ఆయనని సవాల్ చేయలేరు అన్నట్టు అంతగా ఆయన మనల్ని ప్రేమించి మనకు అవకాశం ఇస్తే మనం దాన్ని తృణీకరించమని చెప్తున్నాడు ఇంకొక రెండు మూడు వాక్యాలు నేను చూపించే సీరోజికి ముగించేస్తాను పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇవన్నీ మనం చూడాలి ఎందుకంటే మనోసారి అవకాశం ఉండకపోవచ్చు మన లైఫ్లో ఇవి తిరిగి రాకపోవచ్చు మనకి చెప్తా ఉంటాం కదా అనేక సార్లు మనం ఎక్కడెక్కడికి వెళ్ళిపోతామో మనకి తెలియదు ఎందుకంటే ఇది అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిందే ఈ వాక్యం పేతు మొదటి పత్రిక మొదటి అధ్యయము పదమూడవ వర్షంలో ఈ యొక్క అవకాశం గురించి చెప్పింది కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని కొంచెం కష్టతరంగా ఉంటుంది అర్థం తీసుకోవడం మీ మనసుకు కలిగిన నడుము అంటున్నాడు మనసు నడుము ఉంటుందా చెప్పండి ఎవరన్నా మీరు ఎన్నిసార్లు దీనించిన దీన్ని వాక్యం మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి మొదటి ముద్ర స్వీకరించిన వాడికి సంపూర్ణ నిరీక్షణ ఎందుకంటే వీళ్ళని నడము కట్టుకున్నారు వీళ్ళ మనసు అని నడుమును కట్టుకొని నిబ్బనమైన బుద్ధి కలవారు ఇంకా నేను షేర్ కాను బుద్ధి లేని కన్యకలు ఎందుకు వాళ్ళ డ్యూటీ వెళ్ళలే వెళ్ళగలేదంటే వాళ్ళు నిబ్బనంగా లేరు బుద్ధి లేదు వాళ్ళకి ఎటువంటి తట్టు పోయారు ఏ వాక్యం ఆ వాక్యం అంతా వెళ్ళిపోయారు అట్లా పోయి మోసపెరేవాళ్ళు ఇప్పుడు ఏసు వాక్యం ఆయన వాక్యంలో మోసపోతే నిజంగా ఆయన కనిపిస్తే మోసపోయిన వాక్యంలో ఆయన ఎదుర్కోగలవా అదే జరుగుతుంది చివరి కాబట్టి నిబనమైన బుద్ధి గల వారే ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు తేబడ కృప విషమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు కాబట్టి మొదటి ముద్ర సంపూర్ణమైన నిరీక్షణ నీకు వేరే అవకాశం లేదని చెప్తుంది ఏసు కృప ఏసు అనుగ్రహించిన కృప మొదటి ముద్ర కృపా ముద్రకి సాదృశమైంది కాబట్టి మొదటి ముద్ర కృపకు సంబంధించింది అది అవకాశం పోగొట్టుకుంటే మటుకు నీకు వేరే అవకాశం లేదన్నట్టు వేరే ఇంకా శీలింగ్ నీకు అవకాశం లేదన్నట్టు చూడండి ఏష గ్రంథము అరవై అధ్యాయము ఏష గ్రంథము అరవై అధ్యాయం పదకొండవ వచనం విషగ గ్రంథము అరవై రెండవ అధ్యయము పదకొండవ వచనం ఈ కృపకు సంబంధించింది మొదటి ముద్ర ఆలకించుడి బూది గ్రంథంలో వరకు యహోవా సమాచారము ప్రకటింపజేసిన వాడు ఉన్నాడు ఇదిగో రక్షణ యుద్ధకు వచ్చు ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చి చున్నాడని శివోను తెలియజేయుడి ఎవరు చేయాలా చెప్పండి ఎవరు తెలియజేస్తారు శివోన్ కుమార్తె గొప్పజనానికి ఎవరు చెప్పాలి నువ్వు ఆల్రెడీ శ్రీను కుమార్తెగా తయారైపోయినావు మరి ఇంకొక కుమార్తె కూడా కావాలి కదా వేరే మంద కూడా ఉంది కదా అది కూడా రావాలి కదా గొప్ప మరి గొప్ప కూడా శ్రీను కుమార్తె కాబట్టి సగం సత్యం సగం అబద్ధంలో ఉంది ఆ గుంపుకు ఎవ్వరు చెప్తారు ఆయన బహుమానం తీసుకొని వస్తున్నాడు నువ్వేమో బహుమానం పొందుకున్నావు ఆల్రెడీ సీల్ మొదటి ముద్రలో నువ్వు ప్రొటెక్ట్ చేయబడ్డావు కాబట్టి నీ బహుమానం నువ్వు స్వార్థంగా నేనే పొందుకోవాల అసూయ నేనే పొందుకోవాలన్న బహుమానం అందరూ పొందుకోవాలి కదా నేను ఊళ్ళో చూస్తూ ఉంటాను ఓరే ఆ చీరలు పంచుతూ ఉంటారు కదా గవర్నమెంట్ అథారిటీస్ వచ్చి వచ్చిన రే ఉన్నారు వాలంబీలు విలంబీలు వాలం బిల్లు విలంబీలు అందరినీ పిలిపించొచ్చి చీరలు ఇప్పించి పంపించిపోతూ ఉంటాం చూడండి అటువంటి మనసు మనకు అవసరం ఇరవచ్చు మనం ఆల్రెడీ బహుమానం పొందుకున్న వాళ్ళం ఊది గంధంలో వరకు ఆయన సమాచారాన్ని ప్రకటించి ప్రకటింపజేసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రకటన గ్రంథం పంతొమ్మిదో దే మొత్తి మొదటి ముద్ర పంత పంతొమ్మిదో అధ్యాయం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఈ ఆరో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము కలిసి ఉంటాయి ఎప్పుడు వాక్యాలు కాబట్టి ఇవన్నీ ప్రకటించబడ్డాక ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం మొదటి ముద్రలో జరిగేవి అవి నెరవేరుతాయి అనేది పంతొమ్మిదో అధ్యాయం జ్ఞాపకం చేస్తుంది ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిది దేవు మృత్యువశం అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరులోకమందు ఇలాగ చెప్పగా వింటిని ప్రభును స్థృతించడి రక్షణ మహిమా ప్రభావములు మన దేవునికి చెల్లెను ఆయన తీర్పులు సత్యంలో న్యాయములున్నాయి తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వీషకు తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి చూడండి ఇక్కడ తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదన చేయును చూడండి గొప్పజనమంతా హతసాక్షులైనాక మొదటి రెండు గుంపులకి శిక్షా మరి రెండవసారి వారు ప్రభును స్థుతి సూచించుడి స్థుతించుడి అనేది ఆ పట్టణపు పోగా యుగయుగంలో పైకి లేచిచున్నది అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆమెను ప్రభును స్థుతించుడి అని చెప్పుచు సింహనాసులకు దేవునికి నమస్కారము చేసిరి కాబట్టి బహుజనుల మొదటి వర్షాలు చూస్తున్నాం బహుజనుల వంటి గొప్ప స్వరము పర్వక మంది ఇలాగూ చెప్పగా కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఆయనని శృతిస్తున్నారు చివరికి ఇది బహు ఆశ్చర్యకరంగా ఉంది కదా అది మీరు తర్వాత చూడండి వాక్యం అంతా ఎనిమిదవ వర్షం నేను ఒక వాక్యం చేస్తాను ఎనిమిదో వచనం మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార ఆమెకి ఇయ్యబడను ఉపజనాలంతా ఎందుకు అప్పటి వరకు ఆమె పనికిరాని బట్టలు మురికి బట్టలతో ఉంది కానీ ఎప్పుడైతే ఆయనకు సమర్పించుకొని రక్షణ పొందిందో శ్రమల కాలంలో అప్పుడు సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడినో అవి పరిశుద్ధుల నీతి క్రియలు చూడండి ఎవరు చేస్తే ఆ నార బట్టలు ఆమెకు వచ్చినాయి నువ్వు ప్రకటిస్తేనే నువ్వు నీతి సమా సమాజంలో మహా సమాజంలో నీతి సత్యాన్ని ప్రకటించడం నీతి అవి ప్రకటించడం వలన ఆమెకు నార బట్టలు లేకుంటే మురికి బట్టలతోనే ఉండి కొట్టుకొని అది నీ సేవకు సంబంధించిన విషయం ఒకటి మొదటి ముద్ర నీ పాత బట్టలు తీసేసి తీసేయడానికి సంబంధించి వాటిని తీసేసి తెల్లని వస్త్రంలో ధరించుకోవాలి ఇంగ్లీష్లోకి అట్లే ఉంది వైట్ రేమెంట్ అని ఉంది ఇప్పుడేమో సన్నపు నార బట్టలు కదా అట్లనే ఉందా మొదటి వచ్చిన ఏడవ వచ్చనం ఎనిమిదవ వచ్చినా ఆమె ధరించుకున్నకు ప్రకాశంలో నిర్మలంలైన సన్నపు నార ఆమెకి ఏ పడిన వెలుగుని తెల్లగునీ చూడండి తొమ్మిది వర్షాన్ని వాంగిని ముగిస్తాను మరి అతడు నాతో ఇలాగ చెప్పాను గౌరపిల్ల పెంలి విందుకు పిలబడ్డ వారు ధన్యులు అని వ్రాయుము ఇక్కడికి మొదటి పూర మొదటి ముద్ర ముగిస్తుంది అన్నట్టు ఈ వాక్యంతో గౌరపిల్ల పెండ్లి విందుకు పిలబడ్డబడిన వారు ధన్యులని వ్రాయుము మరియు ఈ మాటలు చూడండి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను ఇవి గ్యారంటీ అన్నట్టు ఇంగ్లీష్ నెంబర్ అట్లా లేదు right uh, right i mean the blessed are they who are called to the mercy of the lamb and he said to them these are the true sayings of god true sayings of god ikkada yatharthamaina matralu undi akkademo satyamaina matralanu <laughs> undi yathartham tantu satyane kada oyiti cheppalante ee matalu devuni yatharthamaina matalu ee matalu satyamaina matralanu english lo undi satyam yatharthamaina ee satyamainei kabatti anumarinchane anumarinchanlene ee vakyamlalo kabatti modati mudra నేను ఇక్కడికి ముగిస్తాను మీకు మీరు కావాలంటే నేను అనేది ఏంటంటే మనకు టైం సరిపోదు కాబట్టి నేను ఇక్కడ ముగిస్తున్నాను కానీ మీరు కంటిన్యూ చేయండి ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే నాకు కలిగిన ఈ యొక్క కృప మీకు కూడా ఉంది నా మీద ఉన్న కృప మీ మీద ఉంది నాకు బయలుపరచబడిన విధానంగా మీ కూడా బయలుపరచబడుతూ ఉంటుంది నేను ఒక్కనే కాదు మీరు కూడా వెతికి ఈ రీతిగా ప్రకటించగలరు లేదంటే మీరు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఏం చెప్పినారో వాక్యం ఈరోజు అదే వాక్యం చెప్తున్నారు అంటే పాత మన్నా మీరు ప్రవచనాత్మకమైన మన్నాని రుచి చూస్తలేరు చెప్పలేకపోతున్నారు పంచుకోలేకపోతున్నారు పంచుకోలేకపోతే మనం మీరు గొర గొప్ప జనాన్ని ఎట్లా ఆదరించగలరా చెప్పండి ప్రవచనవరం అందుకే మనకు అవసరం కాబట్టి ఈ యొక్క గొడపిల్ల విందుకి పిలబడ్డ వాళ్ళందరూ ధన్యులు ఇంగ్లీష్లో బ్లెస్ ఉంది అంటే ఆశరింపబడ్డ వాళ్ళంటీళ్ళు ధన్యులు అంటే ఆశ్రయింపబడ్డవాడు అటువంటి గొడపిల్ల విందుకి నువ్వు ఆల్రెడీ పిలబడ్డవాడివి నీకు గ్యారంటీగా ఎంట్రీ ఉంది లోపల కానీ నేను స్వార్థపరం లేదు నేను ఒక్కరిని పోవాలన్నా లేదు నాతో పాటు మందిని తీసుకెళ్తా లోపలికి మనం చేస్తాం కూడా ఇక్కడ ఈ లోకంలో వరుణ పెళ్లి పిలిస్తే అరే భై వచ్చే డిన్నర్ ఉంది నాటనేసి దోశలు అందరినీ వెంటబెట్టుకొని పోతామే మళ్ళీ దేవుని పెళ్లికి ఎందుకు తీసుకుపోం చూడండి నువ్వు వేస్తే రకం అన్నట్టు ఈలోకప్పు పెళ్లి విందుకి నీ దోసులను అందరినీ తీసుకొని కానీ అసలైన పెళ్లి శాశ్వతంగా ఉండే కాల స్థలం అది వరలోకం విందులో నువ్వు నీతో పాటు పది మందిని తీసుకుపోనా లేదా ఒకసారి ఊహించుకోండి నేను వాక్యాన్ని ముగిస్తున్నా నీ లైఫ్లో ఎంతమందిని నువ్వు వ్యక్తిగతంగా రక్షణ నడిపించినావు ఎంతమందికి నువ్వు సువార్త ప్రకటించి నువ్వు వాళ్ళని రక్షణ పాపాలు పిపించి వాళ్ళకి బాప్తి ఇచ్చినావు ఒక్కరిన నిచ్చినవారు మళ్ళీ నువ్వు ఎట్లా లక్ష నాలుగు నాలుగు వేల మంది ఉంటావు నువ్వు కూడా సువార్త ప్రకటించి అంటే నీ ఓన్ ఎఫర్ట్స్తో నేను అనేది నీ సొంత ప్రయత్నాలతోని ఎంతమందిని ప్రభుత్వత నడిపించను నాకైతే లెక్కనే లేదు నేను ప్రభుత్వత నడిపించగలిగాను నేను లెక్క కట్టలేదు కూడా మొహమాటమే ఉండేది నాకు సువార్త ప్రకటించనుకో నేను చదువుకున్నానికి చెప్తాను చదువుడానికి కూడా చెప్తాను వాక్యం ఎందుకంటే ఇదే చివరి టైం అన్నట్టు మొదటి ముద్ర అయిపోయింది టైం ఎందుకంటే నేను ఇందాకనే చూపించిన తలుపు ఇంకా కొంచెంలో క్లోజ్ అయిపోతుంది మనం కొన్నిసార్లు ఇట్లా ఎండకాలము ఇట్లా కొంచెం దగ్గర తెలిసి తలుపు గాలి తగలాలనేసి లేకుంటే కుక్కలు రాకుండా లోపలికని ఆ తలుపు ఇంకా మూసే టైం కొంచెం ఇట్లా అంటే మూత ఫినిష్ అన్నట్టు ఇంకా అయిపోయి ఇంకా ఓవర్ రాలే లోపలికి మరి తలుపు ముయబడే తలుపులు ముయబడక ముందు నువ్వు సువార్త ఎందుకంటే రాజమార్గంలో పోయి పెళ్లి విందుకు నీకు గ్యారెంటీ ఉంది పెళ్లి విందులు అడుగుపెట్టే గ్యారంటీ ఎందుకంటే కాబట్టి మళ్ళీ మత సువార్త పదమూడు అదేలు చెప్పబడ్డట్లు నువ్వు రాజమార్గంలో పోయి అందరినీ పిలవాలి కదా ఎంతమంది గెలిచినవ్వు ఇంతవరకు ఊహించుకో అది నీ జీవితాన్ని మార్చేస్తుంది ఎందుకంటే నువ్వు ఇంతవరకు ఎవరిని రక్షణ గడిపించలేదు అనుకో నీ సేవ వేస్ట్ అయిపోయినట్లే నువ్వు వ్యక్తిగతంగా లక్ష మంది గుంపులు లేవన్నట్టే నువ్వు ఇంకా గొప్ప జనంలో ఉండటే ఎందుకంటే ఏ గుంపులు ఉంటేవో గుర్తు తెలుసుకున్న పాట పాడుతూ ఉంటాం మనం మళ్ళీ తెలుసుకోవాలి ఈరోజు ఎందుకంటే ఈ సమయం ఆరంభం అయిపోయినా మీకు తెలుసు రకరకాల రోగాలు వస్తాయి మీకు తెలుసు అవి మనకి ఎప్పుడో చూపించింది దేవుడు ఇంకా మరీ కఠినమైన రోగాలు వస్తాయి కూడా చూపించింది దేవుడు మనకి ఈ మందికే మంది ఈ రోగానికే మందు లేకుంటే ఇంకా కొత్త రకాల రోగాలకు మందులే వస్తాయి గిలాదిలో గుగిలలు లేదని ఇంకెక్కడికో పోతున్నారు మనుషులు సంఘంలోనే స్వస్థత ఉండాల్సింది బోయి సంఘంలో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది మనుషులు నేను చెప్తున్నా కదా మన సాహసాలకి వెళ్ళి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇది సహించలేరు ఈ బోధన సహించలేరు చాలామంది చాలామంది వెళ్ళిపోతారు మెలమెల్ల మెలమెల్ల మెలమెల్లగా జరుగుకుంటుంటారు నేను మటుకు ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా నేను మటుకు కాంప్రమైజే కానీ ప్రభువు నాకు ఎక్కడ నడిపిస్తుంది అడిగి వెళ్ళిపోతా నాకు తెలుసు నా సేవా విధానం నా జీవం ఎట్లా ముగిస్తుందో నాకు చూపించేది ఎప్పుడో దేవుడి దర్శనాలు కాబట్టి నేనేం కాంప్రమైజ్ గాను ఇది నాకు ప్రభు వల్ల కలిగింది ఈ సత్యం నేను దీన్నే వెంబడిస్తూ మీ అది మీకు సమర్పి మీ మీ ఇష్టం అది నేను మీకు బయలుపరచబడి విధానంగా అది మీరు దాన్ని స్వీకరించి ఇది ప్రభు వల్ల కలిగిందా లేదా పరిశీలించుకోండి ప్రార్థన చేయండి అది కనుక్కొని దాని ప్రకారంగా జీవితం నేర్చుకోండి అటువంటి కృపాన్ని ప్రభువు మీకు అనుకరించాలని ప్రార్థిస్తాను పరిశుద్ధు తండ్రి ఈ వందనాలు ఏసయ్య మీకు స్తోత్రాలు ప్రభు మొదటి ముద్ర తండ్రి మీరే కనికరించి మాకు ఇచ్చినాక కృప గడియాలి ప్రభావా అవును ప్రభా కృపా తలుపులు ప్రభా అవి కొంచెంలో మూతపడబోతున్నాయి ఆయన గొప్ప జనం అందరూ ఉండబోతున్నారు ప్రభావ బుద్ధి లేని కన్యకలు ప్రభావ రక్షణ పొందిండ్రు వాప్సం పొందిండ్రు పరుషాత్మ ఉన్నది కానీ ప్రభా వాళ్ళు దాన్ని వాడుకోలేదు ప్రభా పరిశుదాత్మ అంటే వాక్యం లేదు వాక్యం ఉంటే పరుశుదాత్మ లేదు ప్రభావ అని సమర్థించుకున్నారు ప్రభా కనుకరించండి ప్రభావ కృప చూపించండి ప్రభా అందరూ రోషం కలిగి పౌరుషం మీ యొక్క దిగుటలను చేతుల పట్టుకొని ముందుకు పోవాలా కనీసం ఒక పది మందిని ఎంట తీసుకొని రావాలి పెళ్లి విధులకు అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ కనుగరించండి గుజ్రం నుంచి వైరస్ స్పందిస్తుంది ప్రభావ మీరు ముందుగానే చెప్పారు మీ మధ్యలో నా ఉగ్రతను పెట్టాను అనేది దానికి మేము స్పందించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా ప్రార్థనలు అన్నీ మీ సన్నిధికి చేయడానికి మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం నాకు ఏ అనుమానం లేదు ప్రభావ ప్రతి ప్రార్థనకి మీరు జవాబిస్తున్నారు ప్రభావ అవును ప్రభా అవును ప్రభా ఒకవేళ మేము బతికినా మీ కొరికే ఒకవేళ మేము చనిపోయినా మీ కొరికే అన్న వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి మేము దుఃఖపడతలేం తండ్రి అందరూ మీ కొరికే చనిపోయిన మనిషి వాక్యం చదివిస్తుంది రాష్ట్ర పత్రిక వాళ్ళు మేము బ్రతికున్నామంటే మీ కొరికే బ్రతుకుతున్నాం ప్రవ్వ కాబట్టి దాంట్లో మేమే అతిశయించాం నైనా ఎటువంటి గర్వం మాకు రావడానికి వీల్లేదు ప్రవ్ ముఖ్యంగా ప్రవ్వా మా పిల్లలందరి గురించి మేము ప్రార్థిస్తాం హాస్పిటల్స్ ఉన్న వారందరి గురించి ప్రార్థిస్తాం వాళ్ళకి ఆదరణ తెచ్చండి స్వస్థతలు తెచ్చండి ముఖ్యంగా ఐసక్ అనే బాబు గురించి మేము ప్రార్థిస్తున్నాం డాక్టర్ల కదా అందు పడతలేదు ప్రభావ కానీ మీరు చూస్తున్నారు మాకు ఇప్పుడు చూపిస్తారు ప్రభా అతని స్టమక్ లో తన మళ్ళీ అది చిన్న వాపు ఉంది మేము గదిస్తున్నాం మీ స్క్రిస్తున్నాం లీవ్ హిస్ బాడీ రైట్ నవ్ విన్ జీజస్ నేమ్ ఐ కమాండ్ యూ యూ హ్యావ్ నో రైట్ ఓవర్ హిమ్ లీవ్ హిస్ బాడీ రైట్ నవ్ ఇన్ జీజస్ ప్రశ్నిస్తే ప్రభావా బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం మీ మహిమార్గంగా నిలబెట్టుకొని మీ కొడుకు సాక్ష నిలబెట్టుకోండి మమ్మల్ని మీ రాక ప్రసిద్ధ పరచుకోమని ఏ సుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి అమె పరిశుధర సర్వశక్తిమంతర్వనదు మహోనతీ నీకు వందాలిసయ్య అబ్రహ్ యాహుల గొప్ప దేవ నిన్న నీర నిరంతరం ఏకరీతి ఉన్న దేవ మహాగణ మహోనతుడ సర్వాధికారి సకల యుగములలో రాయన దేవ పరిశుద్ర నీకే వందాలిసయకృతంగా తల్లైన నీకే సుఖులు సోతాలు అర్చించుకున్నమైన సమస్త గణత మహిమా ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునక హళవయ్య నా తండ్రి నా దేవ ఇక మధ్య కాలేన సమయంలో ప్రభావ మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాత్రం మాట్లాడి రోజు నుంచి ప్రభావ నీకు వందాలి సయ ప్రాంతానికి ప్రభావ ఆరోగ్యంలో మొదటి ముద్ర గురించి ప్రభావ మీరు చెప్పిన అది పెళ్లినికి సంబంధించిందని ప్రభావ అది ముగించే టైంలో మేము ఉంటుంది కదా ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ ఆ తలుపు ముగిపడే లోపల మందిరంలోకి తీసుకొని రావాలి ప్రభ నా దేవ లాంటి సేవలో మిమ్మల్ని నడిపిస్తాను మీరు అన్న ప్రభావ మీరు సంపూర్ణంగా ప్రభావం ముందు పోవాలా మా డ్యూటీ మీద తక్కపరచుకోవాలా ప్రభావా దేవా ఇసు ప్రభావ అక్కడ పెళ్లి కుమార్లు ఎదుర్కొంటే బయలుదేరి కానీ అదే సమయంలో ప్రభావ కొంతకాలానికి ప్రభావ డ్యూటీ ఆడిపోతుంది ప్రభావ బుద్ధి లేఖన తయారైపోతుంది అని మీరు మాతో మాట్లాడారు ప్రభావ ఆయన మీరు తిరిగి వచ్చేంత వరకు ఆయన మేము మా డ్యూటీ మీ చక్కపచ్చుకొని మేము వెలుగాల అన్ని జీవితాలు మేము విగించాలా ఆడిపోయిన వెలుగుల ఒక ప్రభావ దీపంలాగా ఉన్న రేపు ప్రభావ ఆ దివిటీలు ప్రభావ పట్టుకుని అన్ని వెలిగించాల ఆ చీకట్లో పడిన జనులైన వాళ్ళందరూ ప్రభావ మీ వెలుగు దగ్గరికి రావాలి ఆ వెలుగును ధరించుకోవాలా ప్రభావాలు అయినా గొప్పది అలాంటి వెలుగు గండి మమ్మల్ని మార్చారు ప్రావా అది మీ సమాజానికి మేము మీకు నీతిని సత్యాన్ని ప్రకటించాలా గొప్ప జన సామాన్యులు ప్రభావ ఆయన మూడు గుంపులని వండుకున్న ప్రభావా నాలుగో గుంపులని ఉండాల గుంపు కలిగిన గొలకాలను మేము కలిగి ఉండాలి ప్రభావా అన్నింటిని మేము తారాలా అన్నింటిని భరించాలా సోదర ప్రేమ ఎందుకంటే ప్రభావ మీరు మాకు చూపించిన విధానం ప్రభావా గొప్పదేవాళ్ళ సహకరణ సాధిస్తాం ఆత్మీయమైన అనుభవం వాళ్ళందరూ నడిపించండి ప్రభావా దేవ ఇసు వారి రీతి మేము చేయకపోతే గొప్పదైన మీరు చెప్పి మీరు నటించడం ప్రావా వాళ్ళు ఓర్కు లేకుంటే మనుషులు ఏ రీతి మేము నటించగలం ప్రవా చెప్పేది మేము వినాలా పూర్తిగా ప్రభావాళ్ళు బాగోగలని మీ వినాలా టైం పెట్టాలా ప్రభావ ఓతులు పెట్టాలా నా తను వినాల ప్రభ నా తను ఈస మీకు సత్యాలను ప్రకటించినప్పుడు ప్రవా వాళ్ళ ఆత్మ దీపం వెలిగింపబడతాది ప్రభావ ఆయన ఈసూ ప్రవణ కానీ అతిథిగా ప్రభావ అనేకులు మేము నడిపించేలాగా సాయపడంతా అదిష్టమైన గొప్ప దేవన ప్రభావ లోకమంతా కాలంలో ఉంటుందిగా ప్రభావ దేవ మీకు వాహనం యొక్క ప్రభావ మీరు గురువు మీద విల్లి పట్టుకునే ప్రభావయించుక జయించక మీరు బయలుదేరిన ప్రభావా బిడలమైన మేము కూడా ప్రావా అతిథి మేము బయలుదేరాల ఓ దేవ ఆత్మ ఖడ్డం ధరించుకోవాలా ప్రభావాసూ ప్రవణ కానీ మేము అనేక వెళ్ళి ప్రవా అనేకల ప్రభావ గొప్ప జనానికి సంబంధించి ఆ దృష్టి ఆ సైతం బంధకాల నుంచి విడుదల విడిపించాలా ప్రభావా నా దేవా బిడ్డలు కానీ మేము కూడా రీతి ఉండాలి తగిన పంతొమ్మిది ఐదులో మేము కూడా మీతో పాటు బయలుదేరుతున్న వాక్యం చేపిస్తాను ప్రభావా రీతి ఉండాల ప్రవణ మీరే సాయపడంతో ఆదిష్టం మేము వెంబడించాలి మీరు ఎక్కడుంటే అక్కడ ఉండాలి ప్రభావా ఆయన మీ మనసు ఏ రీతి ఆ రీతిలో మేము ఉండాల ప్రభావా అంటే మీకు మనుషు మాకు అనుగ్రహించమంత ఆదిష్టం గొప్ప దేవ ఓ ప్రభావం మనుషైన ప్రభావాడు కట్టుకుని అన్నారు ప్రభా ఆయన ఇసు ప్రవణ తను మీకు మనుషుని ధరించుకోవడం వల్ల ఏ రీతిగా నటిస్తున్న ఆ రీతి మేము పోవాల ప్రభావా గొప్ప దేవ మీరే మనకు సహాయపడమంటే ఆధిష్టం నిర్లక్ష్యంగా ఓ ప్రభావ ఉండాలి వేరే ఇస్తు గత కాలం చాలు ప్రభావ ఆయన ఇక్కడికి నుంచి ప్రభావ ఆయన ఇక్కడికించిన ప్రభావ సంపూర్ణ మేము ముందు సాగిపోవాల ప్రభావా के आत्म ना వ్యక్తిగతంగా ప్రభావాలు మీ చంద్రకుని నడిపించాలా ప్రభావా ప్రవళన తండ్రి నీకు వందాలని చేయ అలాంటి అలాంటి అభిషేకం మాకు అనుగ్రించాలంటే విడల్గా ముందు తయారు చేయాలని ప్రార్థిస్తామైనా ఎన్నో ప్రాంతాలు ప్రవా మారుమూల ప్రాంతాల్లో ఎన్నో ప్రాంతాలు సువార్త లేదు ప్రవా ఎంతోమంది ప్రభావ సత్యాన్ని గ్రహించలేక ప్రభావ ఇంకా ప్రవా నామకర్దమైన జీవిస్తుంది కవా బేళక ప్రభావ ఆయన వాక్యమైన తంది మీ గురించి శువార్థ విందరగానే ప్రవా అది వెలగలేదు ప్రభావాబట్టి మేము వెలిగించాలక్కడ పోయి ప్రవా ఆయన మీ వాక్యమైన ప్రవ మీ జీవకు వెలిగిన అక్కడ మేము ప్రకటించాల నీకులు ప్రవా వాళ్ళు ఆ చీకట చోట్ల వాక్యము వెలిగించి దీపలాగా మీరు వాక్యం చేస్తున్న వంట ఆయన చీకటి చోట్ల మేము వెలగాలి ఇప్పుడు చీకటి ప్రభావ శ్రమల కాలం ఈ శమల కాలం మేము వెలిగే దీపం లాగా ఉండాలి ప్రభావ దేవిటి మీ పట్టుకుని మేము బయలుదేరాలి ప్రభావా ప్రతిదీ మేము జయిన్స్ బయలుదేరాలి ప్రభ ఓ దేవా దేని విషయంలో కాంప్రమైజ్ కావద్దు ప్రభావా ప్రతి దశలో ప్రభావ మేము రీతి మీరు ముందుకు విడగల చేయండి వైరస్ బాధితులందరూ మీరు స్వస్థపచ్చండి ఆ కలూరిశీల్లో మీరు పొందిన గాయల స్వస్థత ఉంది ప్రతి బిడకు సంపూర్ణ స్వర్గతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుభున్న హలవి అన్న ప్రవ ఎలాంటి అనారోగ్యమైన ప్రవా ఏ సమని వెళ్ళిపోవలసిందే ప్రభా ఎందుకంటే పవర్ మీరు మాకు అనుగరించారు అదృష్టం మీరు మా కనిగించారు దానికి తగినట్లు మేము మీ మైమతి మీరు వాడుకోవాలా అనేక మీ చింతని నడిపించాలా ప్రభావా తన ఐజ కన్నా చిన్న వాపు మీ ప్రాదిష్టం దేవా బిడ్డ మీరు కాకండి ప్రభావ భద్రపచ్చుకోండి ఓ దేవా తేవా ఏ శుక్రవ నా తండీ ఆ కడుపులో ఉంటున్న వాపును ఏ శుక్రీశాలపై గర్దిస్తున్న వెలుపు వాపు ఆజ్ఞాపిస్తున్నా అని విడిచిపెట్టుకు ప్రతి అనారోగ్యమే ఏ స్నానంలో గర్భిస్తున్న ఏ అవయవను పట్టుకున్న అనారోగ్యానికి గర్భిస్తున్న ఏ సునాములు ఇప్పుడు విడిచిపెట్టుకోమని స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు అషగ నామే స్వస్థప మీ ఆదరణ ఇచ్చేయండి దాంట్లో కన్నా పరమాటర్ మీరు ప్రభావ మీరే స్వస్థపచ్చేదేవుడు ఆ వేవలన్నీ మీరు చేసినారు ఆ వాళ్ళు మీరు సూచించిన ఆయన మీరే తెచ్చుకున్న బిడ్డ ప్రభావాలను ఏసు ప్రభావ కూడా అబ్రహం సంతానమే ప్రభావ మీకు కూడా భద్రపచ్చుకోండి అక్కడ స్వస్థతాన్ని గురించి తల్లిదండ్రులు ఆదరించండి బలపరచండి రక్షణ మార్గం మీకు గొప్ప సాక్షలు పెట్టుకున్న ఆదమైన ఈ చివరి కాలంలో ఉంటుంది కదా ప్రభావా మీ పెళ్లి విందుకు మేము ఆహ్వానించాలా నా దేవన ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావాన్ని వింటున్న కొన్ని విడిచిపెట్టుకున్నాం ప్రభావా హృదయంలో భద్రపరచుకోవాలి స్టోర్ చేసుకోవాల ప్రెమర వేసుకోవాల ఇంకా ఇంకా దీర్ఘంగా అనేకలు ప్రభుత్వం అనేక మీరు ప్రకటించాల ప్రవా ఎందుకంటే మీరు మాకు మార్గం చూపించినాడు ప్రభావంకుడు ప్రావాదం వెళ్తుంటే ప్రవా అతను ఆచారబాదంగా జీవితం ప్రవానికి అర్థం కల వాక్యం ప్రవా పిలిపి వచ్చి తర్వాత కడించే ప్రవానికి అతను అర్థం కాలేదు ప్రభావ ఈ రోజు కలిసి జీవితంలో అటో ప్రభావానికి కానీ అర్థం కానీ చెప్పింది వేరే ఒక మార్గం చూపిస్తుంటే ఎట్లా ఎట్లా తెలుసుకోవాలి అన్నారు ప్రభావా ఈ రోజు మీరు మాకు మార్గం చూపించారు బిడ్డల ద్వారా దాన్ని బట్టి నీకు వందలు ఇస్తాయి అనేకలు కధానాన్ని పట్టుకుని చూపించాలా మనుషులంతా నాకు ఏతు దిగిపోయినట్టు క్వా వాళ్ళకి సంపూర్ణంగా ప్రభావీర్ఘాంత మీ సమానం చెప్పాలా మీరే నిజమైన దేవుడిని మీ ప్రకటించాలా ప్రభావ ఆయన అలాంటి ప్రయాసాలని బయలుదేరాల ప్రభావా గొప్ప దేవుని మీకు రోషం కలిగి పౌషం కలిగి మేము మీకు జీవించాల ప్రభావ అన్నింటినీ మేము తాళాలలో ఏ రీతిగా మేము వెళ్ళలో ప్రభావ మీరే ఒక మార్గం లేనైనా మన సంతకాలంపులు కాదు సంత జ్ఞానం కాదు ప్రభావ గుర్తు చేసే ప్రభావ సంపూర్ణ ఆత్మ సంపూర్ణంగా మా ప్రవర్తన అంతటి మీ అధికారంలో ఒప్పుకుంటున్నాం ప్రభావాన్ని శ్రమ నడిపించండి మీ దైవికమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాల ప్రభావాన ఇసుక ప్రభ మీ కృపనైనా ఇసుక ప్రభావ తలుపులు తెలవేడింది ప్రభావా అది ముగించిన టైం ఉంటుంది ప్రభావా అన్ని మీరు నడిపించాలా ఇక్కడ సత్యాన్ని ఏ రీతి వాళ్ళకి విశదీకరించి మీకు ఆత్మ నడిపింపు మాకు అందరికీ పాటిస్తున్నాయి ఏపీ కృతుకుల ప్రతి భద్రత మీరు అందరు మీరు ఆశీర్వించిన నూతనంగా అభిషేకించి మీకు గొప్ప శాసనం పెట్టుకున్నాయి మంచి ఆర్గం ఇచ్చింది ఉద్యోగ స్థలాల్లో విద్యమైన రాక ప్రకృతులు మీ టూరి వైరస్ నుంచి వ్యాక్సించి మీరు కాపడండి మీ కృపలు భద్రపరచుకుని ప్రవా ఎలాంటి దేశంలో కూడా కవా అనుమానించుకున్న ప్రభావ ఇస్తు ప్రభావ ధైర్యంగా మీకు పోయి బిడ్డలుగా తయారు చేయడం ఇది ఇది న్యాయమైన ప్రభావ ఓ ప్రభావ ఇసుక సత్యమైన ప్రభావం చూపించిన ప్రభావ పద్నాలుగు లైన్లో ఓ ప్రభావ ఇస్తు ప్రభావ పెళ్లి మమ్మల్ని ఆహ్వానించడం ధనిలో ప్రభావానికి గొప్ప దేవా అంటే గొప్ప ధన్యత మీరు మాకు అనుగరించారు నాయన ప్రధానంగా ధ్యానించమే ధన్యత ప్రభావ అంటే గైకుని దానించే ఇంత ధన్యత ప్రభావ గొప్ప అంటే అవకాశం మీరు మా అనుగించారు మరోసారి నీకు వందాన్ని ఇది మీరు మాలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రభు వాక్యమైన స్థిరపడి బలపడి ప్రభావ సంపూర్ణ సాంక్రికగా తయారు చేయడం ఆదిష్టం అయినా ప్రభా అంత మంచి ఆరోగ్యం ఇచ్చేయండి ఓ ప్రభావ మీ పర్వత ఇంకా నింపని మీ సముచితమైన జ్ఞానం చే అనేక మంది విషయాలు బయపరపరచండి జనట్ పని ఆయన పేరు ప్రభావా రహస్య స్థలంలో బయటికి తీసుకొచ్చేవాళ్ళని విషయం కొంతకాలం మీరు మాతో మాట్లాడారు అవి మీరు ఇప్పుడు అన్నదారు మాకు రివీల్ చేస్తున్నారు ప్రభావాడి తీసుకొచ్చిన ప్రభావాలో ప్రభావా కూడా ప్రభావం ఎక్కగా అది పట్టుకునే ప్రభావ మీరు వెతుకున్నప్పుడు ప్రభావా ఇంకా ప్రభావా అనేక విషయాలు మీరు బయలుపేస్తారు ప్రభావా ఆ రీతిగా మేము తయారు కావాలా ప్రభావ తరి రీతి పొందాలా పశుధార్థమై నిత్యమే ఆత్మ చెప్పే అభిషేకింపబడాలి ప్రభా ఆత్మ లేకుంటే ప్రభావ వాక్యం వెలుగదు ప్రభావ ఇసుక వాక్యం ఉన్నా ఆత్మ లేకుంటే కష్టం ప్రభావ కానీ ఈ రెండుని మేము బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాలా ఓ ప్రభావ మీరే మాకు సహాయకులు అన్నారా మీ చిత్తాన్ని ప్రతి ఒక్కరిని ఆశ్రదించడం దీవించి ఈ చివరి కాలంలో శ్రమల కాలంలో ఎవరు కూడా ప్రభావ కదిలింపబడకుండా ఒక ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు మీరు నిశ్చయం చేసి మరీ జాగ్రత్త పడాలా మా కెరియర్ మంచి జాబ్స్ నుంచి దీని విషయాలు కానీ ప్రభావ ఐశీట్ మంది విషయాలు కొట్టుకుని పోకుండా ప్రభావ విశ్వాసమైన కడతా దాన్ని వైపు చూస్తూ మా గురి మేము పరిగెత్తాలా ప్రభావా సమస్తం ప్రభావ మీరు మాకు అనుగరిస్తున్నారు వాదనం చేసిన ప్రభావానికి వన్నా ఇస్తాయి ఒక పౌరులు వెనక చూడలేదు ప్రభావ ముందుకు పరిగెత్తి ప్రభావ గురి అంత ఎందుకంటే సమస్య మీ ఏ క్షణం ఏం ఏం ఏ అవసరం కింద అన్ని మీరు ఇస్తున్నారు ఈ రోజు కూడా ఇస్తున్నారు ఈ క్షణం కూడా మాకు ఇచ్చినారు ప్రభా కాబట్టి మేము అనుమానించం సమస్య మీ కంట్రోల్ ఉంది కనుక మేము మీ కంట్రోల్ ఉండాలా మీ చిత్తాను సార్గా మీరు ఆత్మ ఒక పని కొరికి లోపల మనం తీసుకొచ్చినట్టు పదే సంపూర్ణగా ముగించుకొని ప్రభావ తిరిగి ఒకదాన ఢిల్లీలో మీ రావాలా ఆత్మని తీసుకొని ఆ పంటను తీసుకొని రావాలా ప్రభావా సేవలో మనం అందరూ నడిపించింది రాకూరు మనందరూ చిత్తపరచుకోవాలని త్వరలో రాన గురి ప్రాధిష్ట నా ఏసయ్యా కనిక్రమం గల తండ్రి కృపగలిగిన దేవ జీవం కలిగిన దేవా జీవాధిపతి అయిన ఏసయ్య నీకు స్తోత్రం ప్రభా ఈ మధ్యాహ్న కాల శాం ప్రభాన్ని స్వరం వినిపించే భాగ్యము ధన్యత ఇచ్చినావు కాబట్టి నీ స్వరాన్ని ప్రభానైనా నా హృదయపూర్వకంగా నా హృదయంలోకి స్వీకరిస్తున్నాను తండ్రి కాబట్టి ఆ ఈ రోజు మీరు మాట్లాడిన వాక్యాన్ని మాత్రం స్వీకరిస్తున్నాను ప్రభా నా హృదయపూర్వకంగా అలాగే ప్రభా తండ్రి బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని గురించి చెప్పినారు అలాగే ప్రభా బుద్ధిలేని లేని వాళ్ళు ఉన్నారు బుద్ధి ఉన్నారు కానీ వాళ్ళందరూ నిద్రమత్తులు ఉంటే ఒకడు కేక వేసి ఉండి ఇదిగో పెళ్లి కుమారుడని కాబట్టి నేను మాత్రం తండ్రి ఆ యొక్క గుంపులో ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా ఆ రీతిగా నేను తీర్మానించుకున్నాను నేను ముందుకు సాగుతున్నాను నీ పట్ల తండ్రి నీ చిత్తం కొరకు నేను నీతో నిబంధన చేసుకున్నాను కాబట్టి నీవే నాకు మార్గంలో త్రోగలం సరళం చేయమని ఐజాగ్రతను ముట్టి తాకి స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మీన్ పరిశుద్ధ మోహన్ కృపాకర్త సర్వోన్నతానికి వంద తండ్రి దిన ప్రభావ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి కలిసిన భద్రపరిచిన ప్రభావ ఇదే మీ గడి వరకు నా ప్రభావం మమ్మల్మ్మల్ని సజ్జలో నిలబెట్టిన ప్రభా ఏదైనా తండ్రి దినం నా ప్రభావ నా మీ నాన్న మేము కోరుకుంటుకున్న ప్రభాన మీ స్వరం మాకు వినిపింపజేసినందుకంటే వినిపి చేసే గొప్పది అనేది మాకు అనుగురించుంది నీకు కోట్ల అధికంగా అసలు చేస్తున్నాం ప్రభావ ఇదిగిన తండ్రి నా ప్రభావ బుద్ధి లేని కన్యకలు గురించి ప్రభావం వివర వాకింగ్ చెప్పినారు ప్రభా తండ్రి మీరు మీరు మీరు తండ్రి నాయన బుద్ధి లేని కన్యకలు మేము ఉండడానికి వీళ్ళే ప్రభాన త్రీ మా చక్కగా పెట్టుకోవాల ప్రభావం మా నూనె ఆరిపోకుండా ప్రభావ మా నూనె అయిపోకుండా ప్రభావం మీరు అక్కడ ఎప్పుడని చెప్పి మేము ఎదురు చూస్తుండాల ప్రభావతం అటువంటి గుంపులకు మేము వెళ్ళాల ప్రభావా తండ్రి నేను బుద్ధి లేని వారిని మేము ఉండకూడదు ప్రభావతం ప్రతి విషయం మంది ఉండాల ప్రభా నా ఆత్మీయంగా మరింత యాక్టివ్గా ఉండాల ప్రభా ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి మేము తప్పిపోకుండా ప్రభావ ఐక విచారాలతో మొత్తం మొత్తం మత్తుల వలన ప్రభావ మేము కొట్టుకుపోకుండా ప్రభావతం అండి మీ యొక్క మీ యొక్క విశ్వాసంలో స్థిరపడి ఉండాల ప్రభా మీరు అక్కడికి నిరీక్షణ కలిగి ఉండాల ప్రభా నా తండ్రి విందుకు వచ్చినప్పుడు ప్రభావ పది మందిని తీసుకొని వచ్చినా మాత్రం అటువంటి వారిపై మేము ఉండాల ప్రభావం మా ప్రయాసాల ప్రభావతండి ఈ లోపల నా తండ్రి అన్ని కార్యాలయం విడిచిపెట్టాల ప్రభావ ఈ లోక బలహీనతను విడిచిపెట్టాల ప్రభావం అండి నాయన నెక్కొక్క చిత్తం నెరవేర్చడానికి ప్రభావం తండ్రి మేము ప్రయాసపడాలి ఎందుకంటే నా తండ్రి కాలం నా తండ్రి చాలా ఫాస్ట్ అయిపోతుంది ప్రభావ కాలం కొద్ది నైనా తండ్రి భ్రష్టత్వం నా తండ్రి లోకానికి వచ్చేస్తున్న ప్రభావం అండి అది కూడా ప్రభావ ఇవన్నీ నైనా మీరు అక్కడికి సూచనలుగా ఉన్నాయి ప్రభావతం అండి ఎక్కువ సమయం కూడా లేదు ప్రభావ కానీ కాబట్టి ప్రభావ మీకు ఎంత తొందరగా నా ప్రభావం తరండి మా యొక్క బలహీనత నుంచి విడుదల పొందిన ఎంత తొందరగా నా ప్రవాహం మీ యొక్క పార్పన సిద్ధం చేయాల ప్రభావం తండ్రి అటువంటి జ్ఞానాన్ని మా అనుగ్రహించండి ప్రభావ ఈ అంత దానిలో ప్రభావం యొక్క శక్తిని బలాన్ని మాకు అభిషేకించండి ప్రభావ మీకు ఆత్మాభిషేకం నింపుతా దండి ప్రభావంగా బుద్ధి జ్ఞానం దచ్చింది ప్రభావా ప్రతి విషయంలో ప్రభావాన్ని మహింపచారండాల ప్రభా ఏ విషయంలో అపాధి కలిగిపోకూడదు ప్రభావ అతని మీరైనా మీకు ఒక కార్యాల జరిగించండి ప్రభావ అతని ఆ రోజు నా ప్రభావం తండ్రి మీరు చెప్పిన ఉపమానం జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభానం తండ్రి తండ్రి నా ప్రభా యజమాని తలాతులు ఇచ్చి వెళ్ళినా సేవకు ప్రభా ఫలించిన ఫలించిన వారిని ప్రభావాన్ని చూసి ఎంతో గొప్పగా మెచ్చుకున్న ప్రభావ ఫలించిన వారిని ప్రభావతం అండి గర్ధించడం ప్రమాణతండి నన్ను తూసి వేసిన ప్రభావతం అండి మేము కూడా ఫలించిన వారి ఉండాలా ప్రభావతం మా తలాంతులు మా దగ్గర పెట్టుకొని ప్రభావ అతని మేము మరిన్ని సంపాదించాల ప్రభావం మీరు ఇచ్చిన తలాంత్రులు ఉపయోగించి మరిన్ని మేము సంపాదించాల ప్రభావతండి మేము మొక్కల మీ ఉండకూడదు ప్రభావం తర్వాత అతని అటువంటి జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ప్రభావతం ఈరోజు ఈరోజు ఏ పరిస్థితుల్లో ప్రభావన ముందు ముందు రోజు కూడా ఆ పరిస్థితి మేము ఉండకూడదు ప్రభావం మీరైనా మన రీతిలో ముందు నడిపించండి మీ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించింది మాత్ర రోజు తప్పకూడదు ప్రభావ కుడికి కానీ ఎమ్మని తగ్గకూడదు ప్రభావ టువంటి బలహీనతలు మిమ్మల్ ప్రభావటువంటి ముందు నడిపించమని ప్రార్థిస్తున్న ప్రభావ ఈ ఎంతమంది వయసు మధ్య బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ వ్యాక్సిన్ బట్టి ప్రార్థిస్తున్న ప్రభావం ఎంతమంది నిరాశలు అయిపోయినారు ప్రభావం అందరూ బట్టి ప్రార్థిస్తున్న ప్రభావం వందరి ఎవరైతే ఆరోగ్యాలు ఇబ్బంది పడుతున్నారో వందరినీ స్వస్థపర్ని ప్రవాహ తండ్రి ఈగనా తల్లి రోజున ప్రభావ వ్యాక్సిన్లు వెంటబడుతున్నారు ప్రభావిన్ లో ఏదో ఉందని చెప్పి దాని వెంట కానీ సృష్టికర్తమైన నీ వెంట పడట్లేదు ప్రభా తన తండ్రి దురాశాల కొరకు తయారు చేయబడిన మందు కోసం పాల్పడుతున్నారు కానీ ప్రభావతం మీతో సర్వము చేసే గొప్పదేవి నీతో తిరిగట్లే ప్రభావం మీద నైనా నీ నరకే ప్రయాసపడే వాళ్ళందరికీ మారాల ప్రభావాతండ్రి ఎందుకంటే ప్రభావ నువ్వే మమ్మల్ని కాచి కాపాడే దేవుడు ప్రభావిని మాకు చూపించారు ప్రభావి మమ్మల్ని ముట్టదని ప్రభాన్ని కాబట్టి నా తర్వాత మీ యొక్క వాక్యాన్సార్ మేము నడవాల ప్రభా నన్న మీ చిత్తం నెరవేర్చుకోవాలి మేము ఉండాల ప్రభావం ఆ రీతి మేము ఉండాలి కాబట్టి నా తండ్రి ఒక ప్రతి ఒక్కరిని మీద తిప్పుకోండి ఈ విషయం ప్రభా అందరికీ తెలియదు కాబట్టి ప్రభా వారని బట్టి ప్రార్థిస్తున్నా ప్రభా వారందరి మీరు కనికరం చూపించండి తండ్రి ప్రతి ఒక్కరికి నేను వరకు బలహీనతను చూడదించిన ప్రభా నేను ఏ దు గొప్ప జనం పనికి పని చేయకుండా మీరు కనికరం చూపించండి ప్రభా ఇదే మీటింగ్ పదుకొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి నేను ప్రతి ఒక్కరికి మీరు శక్తిని బలం దాన్ని మీరు ఆదరించిన ప్రభావాన్ని మీ ఎంత దినాల్లో ప్రభావ తర మీ వాక్యాన్ని ప్రకటించవారిగా మారాల ప్రభావా తండ్రి ఐజాకాన్ని బాబును బట్టి ప్రార్థిస్తున్న ప్రభావతం మీరు మీ పుట్టిన గాయాల ద్వారా మా స్వస్థ ఉంది ప్రభావతండ్రి మీరు నా తండ్రి మీ మీ నామను అధికారం ఇచ్చినారు ప్రభావన తండ్రి ఇదేనా ప్రభా అధికారని బట్టి అడుగుతున్న ప్రభాయ సుక్రీస్తు పరిశుద్ధం సంపూర్ణ స్వస్థత విడుదల ప్రకటిస్తున్న ప్రభావతర కడుపులో ఉన్న ప్రతి నా తన ఇన్ఫెక్షన్ కానీ ప్రభా వాపుని కానీ ప్రభా ఏ అపవాదాన్ని కానీ ప్రభావ ఏ సు క్రీస్తు నామలకు దర్దిస్తున్న ప్రభా ప్రతి సంపూర్ణంగా ఏసునామలు స్వస్థపడాలే సుక్రీస్తు పరిశుద్ధ సంపూర్ణమైన విడుదల కలగాల ప్రభా అతని మీరైనా కార్యం జరిపించే ప్రభా ఆ తల్లిదండ్రులకు ఆదరణ కలుగు చేయండి ప్రభావ నన్న మీరేనా వారిని ప్రభావ మీ సాక్షిగా నిలబెట్టుకోనుమని నా త్రి మీటింగ్ అంతా ప్రభావ మీరే తోడైనా నా తండ్రి మీరే మీరు మాతో మాట్లాడారు ప్రభావ విన్న వాక్యం మర్చిపోకుండా మా హృదయాల్లో దాచుకోవాల ప్రభావ ఇదే వాక్యం మేము నేను ప్రకటించాలి ఎందుకంటే ప్రభా నువ్వు ప్రకటించిన వాక్యాల ప్రభావం మేము ప్రభా అందరికీ ప్రకటించాం ప్రభా నా తండ్రి ఆ రీతికైనా ప్రభావ తర్వాత మీరు మా ద్వారా మాట్లాడారా మేము అనుకుంటున్నాం ప్రభా త కాబట్టి నా వాక్యాన్ని ప్రభావం మేము ధైర్యంగా ప్రకటించాలా శివార్థ విషయమ సిగ్గుపడి ఉండకుండా ప్రభా నన్న మర్చిపోకుండా ప్రభా నా త్రి ఎల్లప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసే వరకు ఉండాలని సహాయం దాయిమని నేను మీరే మమ్మల్ని నా తండ్రి మా తప్పకుండా ముందు నడిపించమని ఏ సుక్రీస్తు పరిశుద్ధి నామల్ని సమర్పిస్తున్నాను తండ్రి ఆమె ప్రభా మా పాపం తెలిసి అలం చేస్తున్న దీవానికి మాటలు భద్రపచింది మా తల మూలంలో బావం బాస్ ఆలయ ప్రభావం మీరు ఖ్యాం చేయండి నా దీవానికి అలాగే ఆ దివారత ప్రభావ అలాగే నాది ప్రపంచాలా అలాగే గొప్ప జనం ప్రకటించాల మీరు సహాయండి నాదీవానికి స్వతం చేసాం మీరే చక్కగా పట్టణి ఇలా చౌక అవకాశం ఉండడం ప్రభావ నాది ఆ బుద్ధిగా మీద ఉంది ప్రభావం మీ కారించండి దేనికి మోసపోకుండా ఇంకా మీరు మా ఉద్యమం చూడండి రేప్రభా అలాంటి తలం బుద్ధి మీ సరి చేయండి ప్రభావ అలాగే అనాదివానికి స్వతమితిగల సేవ చేసి సహాయించండి అలాగే అన్ని తలాలు అన్ని సహించాలి ప్రభావం మీ కారించండి అలాగే అనాదీవానికి స్వతం చేసాం ఆయుధ ముట్టం తాకండి ఆరోగ్యం దయించండి నా దీవాన్ని స్వతం విశ్వాస ప్రార్థన రోగిని స్వచ్ఛపరచను లేకపోతే వాగ్దం చేసును అది వాగ్దానం చేసే ప్రభా ఆ బిడ్డని పరమించి లేవనిస్తాను స్వచ్ఛపచ్చని చీకర మంత దాన్ని గర్ధించండి ఇన్ఫెక్షన్ గర్ధించండి నా దీమాన్ని మీ రత్తానికి మీ అగ్నికరించండి డాక్టర్లు మోసపుచ్చి ఆత్మ పిచ్చి జ్ఞానం దించండి పచ్చి జగన్ మీరు మీ ప్రభావి స్వచ్ఛపచ్చి బాబుకు ప్రభా అలాగే ఆ కుటుంబంతో ఆ ఉల్లాసం కనిపించండి అలాగే నా దీమాన్ని శోతం చేస్తాం ఆ మరతాన్ని మా దేశంలో ప్రజల నా దీమానికి శ్రోతం ఆ ప్రజలు ముట్టని తాకండి వైరస్ విడిపించండి స్వస్థపచ్చి వాళ్ళు విరక్షణ దచ్చండి నీవే దేవుడు అనుకోవాలా వాళ్ళ ఆత్మహత్య తిరగండి పాప క్షమించండి ప్రతి బిడ్డ వైరస్ నుంచి పొందుక నా దీవాన్ని కరీం చేయండి నా దివాత పది బిడ్డ ప్రభావ శుభార్త పోవాలా సీర్వద రావాలా పొందాలి శుభ్రభాన్ని ఖరించండి నాది వాళ్ళు ఎంతో మంది వాళ్ళ కుటుంబం విడబడి వాళ్ళవి తాకండి ముట్టని వాల్వి ఆత్మ జ్ఞానం తెచ్చని వాల్ బీ స్వస్వతి ఆదరించండి వాళ్ళ బిట్లా రక్షణ తెచ్చని డాక్టర్లు జ్ఞానం తెచ్చని మోసపు ఆత్మ విడిపించి ఆత్మలు వారి రక్షణ పొందాలా నా దివా నితం పది మైలు మెడిసిన్ల ప్రభావ కది అసలు మీరు తొంభై చదవచ్చు అన్ని ప్రభావా అన్ని దురకాలు స్వీణ కరెంట్ బ్లాక్ మెడిసిన్లు పోవాలా మీరే కరెంట్ని నర్సలు వైట్మైన వాళ్ళకి తాకండి రక్షణ తె ప్రభావ వాళ్ళ మీ దగ్గర ఉన్నారు కదా ఆయుడిపోయి కుటుంబం ప్రాధిక ప్రభావ వాళ్ళు స్వసపరచని నా దీవానికి స్వతం చేసాను ఆదరించని వాళ్ళ మీద బలంగా పరిశుతాత్మ రావాలా అంతేతంగా పక్షుదాత్మ గురించను ఆ వాగ్దానం ప్రపకారం చేయండి నాది వాల్వి ప్రభావ సతములు రావాలా ఆత్మహత్య ఇవ్వగలాలా పరిశుతాత్మానికి వాల్వి దుఃఖముఖం తొలి విలాసాస్యం ధరిపించండి కావాల సాధించండి నా దీవానికి శోతం చేశాం ఎస్యానికి శోతం చేసాం ఎస్ ప్రభ నా కుటుంబానికి ప్రాదేశ ప్రతి బిడ్డలు మీతో జ్ఞానం తెచ్చని పది చిన్నపిల్లల పేద పేదల సేవ చేయాలి మీలే ఇంకా ప్రభావ ఇదే వాక్యాల ఇంకా ధ్యానం చేసి ప్రకటించాలి సుప్రభా అలది అనా దేవానికి అనేసి మీకు నా శక్తి తెచ్చాను నా దీవానికి సతం బాగా ఇంకా బలం ఉంటే ఇంకేమో ఉంటే మాకు చూపించి అని కనుక పొందాలా విడుదల పొందాలా నా దీవానికి సతం అలగి అనా దే పా గురుతారా మా ప్రబంధం కాలే సుప్రభ నా దీవానికి సతం అలగి అనా దేవానికి మీ మా కాపాడంటే మీ తన భూమి అని చెప్పింది అలాగే దావి తండ్రులు మన తన ఈ సంబంధం ప్రభ నా దీవానికి సొత్తం అడిసి మీకు నా శక్తి తెచ్చింది స్వతం అన్న ముట్టం తాకండి నూతన బలం నూతన శక్తి ఇంకా రాష్ట్రాలు బెలిసిపడి తెలిపడి అగ్ని కంచండి ఆ కళ ముట్టం వాడుకొని ఆత్మతో బలం తొనిపి పిల్లలు ముట్టి దీవించి ఆశీర్వదించి అగ్ని కంచండి పిల్లలు మీకు ఒక సేవలు కావాలా వాళ్ళ స్త్రీలతో భవిష్యత్ దీవించి ఉదయం తీర్చని పిల్లల మీతోడని ఏ దుస్తు ఏ వైరస్ ఉండదు అందరు అన్న బంధువుల ముట్టం తాకండి ఆత్మ బలం తొనిపి అన్నకే సేవ చేయాలా వాళ్ళు రావాలా అలాగే అన్ని కార్యమయ్యాలి ప్రభావ అలాడి నా దీవాన్ని కానించని చక్రతి ముట్టం తాకండి పశుతాత్మ జ్ఞానం తనిపి ఆయన తోగండి అనేక ప్రాంతం మీ రక్షించుకోండి నడిపించండి తన భార్య బీఆత్మని తోని నడిపి సేవ వాడుకొని వాళ్ళ కుటుంబ డైరీ అంతర్ సేవలు వాడవాలా నీ రాక తొలగిందే సుప్రభ నాది సిద్ధపాటి జరిగించే ఇంకా గుడి రాష్ట్రం మాకు చూపించండి నెరవేర్చని బయలుపెచ్చని అలాగే ఏ దాసం వెళ్ళకొండని తన ప్ర వాళ్ళకే తనుకుంటున్న సుప్రభ అలాగే మా సేవలు ఆసక్తి తెచ్చేసి దీవించి ఈ కార్యం నుంచి వెలిస్తున్న స్తోతాం ప్రభా పరిశిద్ర గొప్పదేవ కృపా మహిళ కనికరంగల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభా మా మా రక్షక వేసే ప్రభా మీకు ఎంతో వీళ్ళు కందనాలు ప్రభా చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలోనే మీరు కటిఫలింపు మాకు దయచేయండి ఒక పరిశుధర గొప్పదేవ మీకు ఎంత వేల ఐదు వందనాలు ప్రభావ పెళ్ళి విందుకేసే ప్రభావం మాతో పాటు మా ఫ్రెండ్స్ ని మా బంధువులని మా సహోదరులని అందరినీ తీసుకునే ప్రాభం మేము ఉండాలా రాజా అలాంటి పనుల జ్ఞానం మాకు దయచేయండి పరిశుధాత్మ శక్తి సహాయం దయచేయండి ప్రభా వాక్యాలని ప్రభా ఇంకా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా ఉదేవా యొక్క నెక్స్ట్ లెవెల్ కి మేము వెళ్ళేలా ఉన్నాం యొక్క పరిశుధాత్మశక్తి బలం చేత నడిపించండి ప్రభావ గొప్పదేవ పరిశుధర మోహన్నతుడ కృపమయడా ఎంత వాక్యంలోకి వెళ్దామన్నా ఎంత ఆత్మీయతలో నడుస్తామన్న ప్రభావ ఈ లోకంలో శ్రమలు శోధనలు కృంగతీసే ప్రభావ కానీ మీ యొక్క ఆత్మచేతవాతిని జయించుకుంటూ ముందుకు నడవాలా ఇంకా ఆప్షన్ లేదు ప్రభావ ఖచ్చితంగా మేము జయించి ముందుకు నడవాలా దానికి మా సొంత ఆలోచనల సొంత తలంపులు కానిపని మీ యొక్క చేత మీ యొక్క పశు ఆత్మశక్తి చేతనే నడిపింపగ నడిపింపబడగలుగుతాం మేస్తే కాబట్టి మీ ఆత్మచేత ప్రతి అభిషేకించి నడిపించండి మీరు అక్కడికి ప్రభా అందరం సిద్ధపడి ఉండాలి అనుకుల నుంచి సిద్ధపరచాలా ప్రభావ ఏసే ఆ పశు ద్వర సర్ ఉన్నత దేవ వైరస్ మీరు ముట్టండి ప్రభా స్వస్థపరచండి ప్రభా యొక్క వ్యాక్సిన్ నుంచి విడుదల మీరు కల్పించండి ప్రభా స్వస్థత మీ దగ్గర నుంచి రావాలా ప్రభా కాబట్టి రాజా యొక్క అంత్యధి నలో ప్రతి ఒక్కరు మోకరించి ప్రచ తప్ప పడి మీ యొక్క ప్రభ స్వస్థతను పొందుకొని వాళ్ళు మీ యొక్క సాక్ష్యార్థమై ప్రభావం ముందుకొని నడవాలా ప్రభా వాళ్ళకి ప్రభాం మీరు నడిపించి మీరు నిజమైన దేవుడు దేవుడు అని తెలుసుకుని ఎలా ఉన్న ప్రభా వాళ్ళ మనో నేత్రులను మీరు ఇప్పండి ప్రభావ పరిశుద్ధ గొప్పదేవ మహమంత దేవ మీ నామం ఎత్తుకొని ఎందరైతే సేవ చేస్తున్నారో పగలు మెగల స్తంభమై రాత్రి అగ్నిస్మమై ప్రభావ మీరు వారికి తొడగా ఉండండి ప్రభావ మీ నామ మహిమార్థమై ప్రభావ ఎంతమంది తీర్మానం తీసుకొని ముందుకు నడుస్తున్నారో దేవా వాళ్ళందరి కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఫలింపు అభివృద్ధి మీరు దయచేయండి ప్రభా అనుదిన ఆహారం వారికి మీరు దయచేయండి ప్రభా ఫైనాన్షియల్ గా మీరు వారిని బ్లెస్ చేయండి ప్రభా దేవా మీకు ఎంతో వేలాది వంధనాలు ప్రభావ ఎంతమంది అయితే ప్రభా మళ్ళీ ఏసే సేవకులు ప్రాణాలు కోల్పోయారో దేవా వాళ్ళ కుటుంబకులందరినీ ప్రభావ మీరు ఆదరించండి ప్రభావ మీ కృపల్లో మీ యొక్క బలపరచండి వాళ్ళని కూడా సేవకి నడిపించండి ప్రభావ మీరే నిజమైన దేవుడు అని వాళ్ళు కూడా తెలుసుకోవాలా ప్రభావ వెనుకడుగు వేయడానికి వీల్లేదు ప్రభా ఏ విశ్వాసి ఏ ప్రార్థనలు కూడా సన్నగిలడానికి వీల్లేదు విశ్వాసంలో సన్నగిలడానికి వీల్లేదు ప్రభా దేవం మీ రాకడ సమయంలో అనేక లోపల మీ ప్రేమ చల్లారిపోతుంది అన్నారు ప్రభా దేవం మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని దేవం ముందుకు నడిపించండి ప్రభావ తలుపు వేయబడకు ముందుకే అందులోకి వచ్చేసి లాగిన పరలోక జ్ఞానం చేతి నడిపించండి ప్రభావ మీ కృప మీ కనికరంతోనేది సాధ్యమయా ఓ ప్రభా దయాలు ప్రభా మీరు కర్ణామైటిస్ ప్రభా కర్త మీకు వందనాలయా ఈ లోకానికి ప్రభావ మీరు రక్షించడానికి వచ్చినారు ప్రభావ ఆ రక్షణని సుప్రభావం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు ప్రతి ఒక్కరు ప్రభావం మీ యొక్క రక్షణని ప్రభావం ఎంతో దేవ ప్రీషియస్ గా తీసుకొని ఆ యొక్క గొప్ప వరంలాగా భావించి ప్రభావం ముందుకు మీ కృపలో మీకు అనికరంలో ప్రతి జ్ఞాపకం చేసుకొని మీ నామకి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధన అమ్మమ్మ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ చేసుకుందాం ఆశిద్దు గొప్ప రాజా గొప్ప ప్రభుత్వం పాల్నగొందయ్యా ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు కొందనలు తండ్రి మరి పొద్దున్న నుంచి ఇప్పుడు వారు కాపాడుతూ వస్తున్నందుకు నీకు కొందనాల రాజా అదేవిధంగా ప్రభా మనం దినదిన వెతుకుతున్నందుకు నీకు కొందనాల తండ్రి మరి యొక్క ట్రైనింగ్ పేరేలో ప్రభా మేము నేర్చుకునేక విషయాలు మాకు చెప్తున్నందుకు కొనుగోలు తండ్రి ప్రభా మరి ప్రకటన గ్రంథంలో ప్రభా దానించడం అంటే చాలా గొప్పతనం తండ్రి నానేస ప్రభా చాలా కష్టకరంగా తండ్రి ప్రభా ఎవరు ఈ ప్రకటన గ్రంథం చెప్పలేరు తండ్రి ప్రభా మరి నానసా ప్రభా మాకు బయలుపరుస్తున్నందుకు మేము ఎంతో ధన్యులం తండ్రి ప్రభా మీ కేవలం మీ కృప మీ ప్రేమ తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా మరి ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ని కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ ప్రతి సమస్యలు మీకు తెలుస్తుంది ప్రభా మీ యొక్క విన్నపంలో మీకు తెలియపరుస్తున్నాం తండ్రి ప్రభా మీరు తీర్చి తీర్చివేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా కే గ్రూపుల్లో ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరిచండి ప్రభ ఇటీవల్ల ఎంతో మంది ప్రభా ఎందు నిద్రించినారో వాళ్ళ కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా మరి ప్రభావ మా ప్రార్థనలకు ఎన్నింటికో జవాబి ఇచ్చినందుకు నీకు కొందా తండ్రి ప్రభా యేసుక్రీస్తు నామంలో అడుతున్నాం తండ్రి ప్రభా ఐజే కానీ బాబు కోరుకు ప్రార్థించడం తండ్రి ప్రభ తరపులో నైనా ప్రభా గడ్డగా ఉన్న గడ్డ అయింది ప్రభ మీరు సాయం తెచ్చేమని కోరుకుంటాం తండ్రి ప్రభా తల్లిదండ్రులకు సంతోషంగా ఉండాలి తండ్రి వాళ్ళకు మరి ప్రభా వాళ్ళకు సంతోషం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఆ బాధ భరించిన తల్లిదండ్రులు దుఃఖంతో ఉన్నారు తండ్రి ప్రభా మరి సంతోషానికి సంతోషం ఉంచి ప్రభా వాళ్ళ యొక్క సాక్షులుగా పెట్టుకోమని కోరుకుంటాం తండ ప్రభా ఏసు క్రీస్తు నామం నడుస్తున్నాం తండ్రి ప్రభా ఆ బాబు ఇప్పుడే స్వస్థత పడాలి తండ్రి ప్రభా అదే ప్రభ మీరు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ ఉన్న సైనికుడు ప్రభా దాసుడు స్వస్థత పొందిన తండ్రి రావును ప్రభా మాకు అటువంటి ధన్యతను నీకు వందనాలి తండండి ప్రభా ఆ విధంగా మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనాల తండి ప్రభా అవును తండ్రి ప్రభా అందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా బాబు కోసం ప్రభా మీరు స్వస్థత దయచమని కోరుకుంటాం తండ్రి ప్రభా ఏసు క్రీస్తు నామంలో తండ్రి ప్రభా అక్కడ ఉన్న దృష్టి ఇట్లన్నీ నువ్వు వీళ్ళు తండ్రి బాబు కడుపులు ఉన్న ప్రభా ప్రతి అవయవం ఫంక్షన్ కావాలనుకున్న ప్రభా మీరు ఇచ్చిన శ్వాస తండ్రి ప్రభా మీరు తయారు చేసిన బాడీ దీనికి ఏ శక్తి లేదు ప్రాపనికి ప్రభా మీరు సాయంత్రం కోరుకుంటున్నాం తండ్రి ప్రభావం పరిశుద్ధ ప్రేమల దేవా కృపణ తండ్రి దేవా ప్రభాకలేని వందనాలు ప్రభా కృతజ్ఞతాస్తో రజ పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల నీకే వందనాల ప్రభా సర్వాధికారి నీకే వందనాలు ప్రభా దేవాయతు ప్రభా ఈ యొక్క సమయం ఇచ్చిన ప్రభా దేవానికి లెక్కలేని వందనాలు ప్రభా దేవాతు ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విడమ దీవించండి ప్రభా ఆశీర్వాదం చెత నింపండి ప్రభావ దేవా ఏసు ప్రభ అదే రీతిగా ప్రభావం మరి వాక్యం చేత ప్రభావ మీరు మాతో మాట్లాడిన గొప్పదేవుడు ప్రభా నీకు వందనాలు తండీ దేవ విన్న వాక్యలు కూడా ప్రభావ మేము మర్చిపోకుండా ప్రభావ మా హృదయాల మాకు సహాయం దాయించని ప్రభావ దేవా ఏచు ప్రభావ ఇతరుల యొక్క స్వాతంత్ మేము ప్రకటించేలాగా ఉండాల ప్రభా యొక్క సత్యం ప్రకటించడకు ప్రభావ మాకు ఇంకా నడిపింపు దయచని ప్రభా ఏ వారిని యొక్క సత్యం ప్రభా మా కట్టుకొని ఉండాలి ప్రభా ఏచు ప్రభావ మరికి మాకు ధరింపంచని ప్రభావ నీకు ఎండి దేవా ఏచు అదే రీతిగా ప్రభావ ఏసాయా మరి యొక్క వాక్యంలో ప్రభావ మేము రోజు రోజుకు ఎదుగుతూనే ఉండాలి ప్రభా ఏసా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం మేము కరెక్ట్ గా జీవించాలి ప్రభావ దేవాలో ఎలాంటి తప్పులు లేకుండా ఉంటుందా దాం ప్రభావ దేవా ఏచు ప్రభావ లక్ష వేల మందిలో ప్రభావ మీరు ముద్రించి పెట్టుకున్న దేవుడ ప్రభా నీకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభావాన్ని యొక్క చిన్న గుంపుల ప్రభావంలో నేర్పర్చుకున్న ప్రభావా నీకు స్తోత్రం నీకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభావ అదే రీతిగా ప్రభావ మరి ఎంతో మంది అనాథ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభావ దేవా చిన్న బిడ్డల ప్రభావ వారికి ప్రభావ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దాయించిన ప్రభావ ప్రభావ అడవై ఆయొక్క పిల్లలపైన పడకుండా ప్రభావ వారిని ప్రభా దృష్టకాల లేకుండా ప్రభాన్ని ఒక రెక్కల కింద భద్రపరుచుకోం ప్రభావ దేవాయో అని స్తౌతం నీకు ఏమన్నా అంతే దేవాయత్తు ప్రభావ అదే రీతిగా ప్రభా ఐజెట్ బాబు విషయంలో ప్రారంభించిన ప్రభా చిన్న బాబు ప్రభా యొక్క స్టమక్ పెయిన్ ఉంచి ప్రభా ఏచుకృష్ణ నామంలో బిడెల దాయించిన ప్రభా వాపుని ప్రభా ఏచుకృష్ణ నామంలో గద్ది కొట్టివేసే ప్రభా ఏచే మరి తాకి ముట్టి స్వస్థపర్చిన ప్రభా ఏసే మరి మీద గొప్ప కార్యం జరిగించని ప్రభా బిడ విషయంలో దేవా సాక్షి బిడ్డగా మీరు నిలబెట్టండి ప్రభా ఏసే నీకే స్థౌతం నీకేమన్నా ప్రభ దేవా ఏచు ప్రభా వాళ్ళ తల్లిదండ్రుల ప్రభా ఆ బాబు విషయంలో ఎంతో కృంగిపోతున్నారో ప్రభా వారి హృదయాల ప్రభ ఏచు ప్రభా వాళ్ళు ఎంతో బాధిస్తున్న ప్రభావ ఎంతో దుఃఖపడుతున్న ప్రభా వాళ్ళకు దాచండి ప్రభ నీకే స్థౌతం తల్లి వరికి కావాల్సిన అవసరం మీరు తీర్చండి ప్రభ లెక్కలని వందనాల ప్రభావ పరిశుద్రమైన సర్వశక్తి మంత్రానికి వందల ప్రభావ దేవా ఏ ప్రభాని యొక్క సత్యం ప్రభావతలకు మేము ప్రకటించలాగా ప్రభావ ఏసన్ యొక్క దయాసము ప్రభావ మా పెద్దలపై పెట్టండి ప్రభా ఏక స్తోత్రం వందలైన పరిశుద్రమైన సర్వశక్తి మంత్రులు ప్రభావానికి వందండి దేవా ఏచు ప్రభావ మాలో ప్రభావి ఇంత పాపం కూడా ఉండకుండా ప్రభావ మీరు మాకు సహాయం దయచేని ప్రభావ దిన దినము ప్రభా నీళ్లు ఎదగల ప్రభావ మాంత్రంగా పురుషుని మీరు బలపరచండి స్థిరపచని ప్రభావ దేవా ఏచు ప్రభా సంయోచితమైన జ్ఞానము మాకు దయచేని ప్రభావ దేవా ఏచు ప్రభావ ఆత్మని వివేచించే జ్ఞానము మాకు ఇవ్వండి ప్రభావ దేవా ఏసు ప్రభాని యొక్క వాక్యం చౌతున ప్రభావ ఏతు ప్రభావ దాంట్లో ఉన్న గుణమైన కర్మాలు మాకు బయపడని ప్రభా ఏ అనేక స్థౌతం నీకే వందాతండి దేవాయతు ప్రభావ బండ మీద మమ్మల్ని నిలబెట్టని ప్రమాణిక స్థౌతం ప్రభావ పరిశుద్ర సర్వశక్తి మంత్రులని నీకే వందనాల తండ్రి దేవాయతు ప్రభావ ప్రతి ఒక్క ప్రాధాన్యకి జవాబించిన దేవుడు వందన ప్రభా దేవాత ప్రభావ విరిగి నరిగిన హృదయం ప్రభా అనేకల కోసం మేము ప్రార్థించాల ప్రభా ఏతు ప్రభా కన్నీటి ప్రాంతాలు మేము చేయాల ప్రభా ఇం కోసం మేము ప్రార్థించాల ప్రభా దేవా ఏతు ప్రభావం అలాంటి భాగ్యం మాకు దయచేసినందుకు నీకు లెక్క నిండి వందనాలి ప్రభ దేవా ఏతు ప్రభా మరి ఏ పని చేసినా గానీ ప్రభా అది నిలించిన రావాల ప్రభా ఏతని చిత్తాంతంగా మేము నడుచుకున్నట్టు మీరు మాకు సహాయం దయచే ప్రభా ఏతు ప్రభావ రక్షణ ప్రణాళికలో ప్రభా మమ్మల్ని చివరి వరకు నిలబెట్టని ప్రభా నీ యొక్క సాక్షి బిడ్డగా నిలబెట్టని ప్రభా ప్రేమలో ప్రభావ మేము చల్లారకున్న ప్రభావ దినదిన ప్రభా ప్రేమ మేము పొందుకోవాల ప్రభా గిన్నె నిండి పులిపోవాలనైనా ఆ విధంగా మమ్మల్ని దీవించిన ప్రభావితంగా మమ్మల్ని బ్లస్ చేయని ప్రభావిత స్థూతం తండ్రి దేవా ప్రాధన శక్తి వంటి ప్రభావ మా ద్వారా అద్భుత రాచకాలు జరిగించండి ప్రభావనికి ఒక పాద సన్ని కట్ట పెట్టాం ప్రభావ నువ్వే గొప్ప విజయం దయచేసి ప్రభావ నిశ్చిత తంతంగా నడిపించుకోమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి తండ్రి ఏసయ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన బట్టి నీకు విధానం బట్టి నీకు వందనాలు ఇస్తారు ప్రభావ మీ అందరం ఒక ప్రభావ మొదటి ముద్రలో ఉండ అందరం ఉండాలా ఇస్తారు ప్రభావా నీకు వందనాలు మీ సహాయం మాకు దయచేయండి మీ క మీ తలంపై ఎంతో ప్రభావ మా జీవితంలో నెరవేర్చండి ప్రభావ మీ అధికారం కొనుక్కుంటున్న తండ్రి మీ చిత్తాంతరంగా నడిపించండి దేవ ఐస నీకు ఎంతో వందనాలు ప్రభా ఆ యొక్క ప్రభావ తండ్రి ఏసే ప్రభావ బుద్ధి తండ్రి బుద్ధి లేదు కన్యాకల్లాగా ఉండడానికి వీలు లేదు ఇస్తారు ప్రభా మళ్ళ ఇంకేమీ అలాంటి క్రియలు తండ్రి నేను మా దేవిని మేము చెప్పపరచుకోవాలా ఇస్తున్నారు ప్రభా దేవానికి ఎంత వంద నెలైనా మా నూనె పెట్టుకొని తిరగల అనేకుల ప్రభా ఆ యొక్క ద్వారా ప్రభా వాళ్ళ జీవితాల్లో వెలుతురు తీసుకొని రావాలా మీ యొక్క సత్యవేద వ్యాఖ్యాన్ని అనేకులకు ప్రకటించాలా ఇవ్వరికి మేము ఆటంకరంగా ఉండడానికి వీళ్ళది అనేక కొత్త కొత్త మందికి ప్రభా ప్రభావ మీ యొక్క లక్ష నలభై నాలుగు వేల మందిలో మేము చేర్చుకోవాలా ఇస్తు ప్రభావ దేవానికి ఎంత వంద నెలైనా ఈ సత్యం మామూలు కేవలం మామటం కాదు ఇస్తారు ప్రభ ఈ యొక్క ప్రభా భూమివంతం వరకు సత్యాన్ని ప్రకటించాలా ఈ ప్రభావ లోకంలో ఎంతో మంది నశిపోతున్నారు వాళ్ళందరికీ ఈ సత్యాన్ని చెప్పి తీసుకొని రావాలా ఏసభ ఆ పని మీరు మాకు చెప్తున్నారు తండ్రి ఆ ఈ వాక్యం ద్వారా మాత్రమే మీకు వందనాలు ప్రభా ప్రతి వాక్యం నెరవేర్చు నెరవేరుస్తుంది ఇస్తు ప్రభావ ప్రతి ప్రవచన నెరవేర్తుంది ఇస్తు మేముస్తున్నాం ఇస్త ప్రభా చూస్తున్నాం ఇస్త మీ సహాయం మాకు దయచేయండి ఈసానికి మీరు చూపించిన యొక్క ప్రభావ సత్యాన్ని బట్టి వందనాలన్నా కూడా బయలుదేరాల దేవా ప్రభానికి ఎంత అనేకమైన ప్రభావ ప్రజలు నరేస్తే ప్రభావ నశించిపోతున్నారు వాళ్ళందరికీ ప్రభా ఈసాయొక్క సత్యాన్ని మేము చెప్పి మీ యొక్క ప్రభావితికి ఎంత వందనాలైనా అశుద్ధమైన స్థలంకి వాళ్ళు వచ్చేలాగా చేయండి మీ యొక్క ప్రేమ ప్రభావం వాళ్ళందరూ రావాలా దేవ అందరూ ఆహ్వానితులైనా చెప్తున్నారు ప్రభావ దేవానికి ఎంత వందనాలు మీ సహాయం మాకు దయచేయండి దేవా మా దేశాన్ని రక్షించండి ఈ దేశంలో రక్షించండి కాపాడైనా ఎంతమంది అయితే ప్రభావం వ్యాప్తంగా బాధపడుతున్నారో వాళ్ళందరినీ చేయండి మీ రక్త ప్రక్షణాలలో దయచేయండి మీరు సంపూర్ణంగా హీల్ చేయడం అయినా దాన్ని మీ కృ కులాలందరినీ భద్రపరచుకొని దయచేయండి ప్రభానికి ఎంత వందనాలు ఇంకెంత వండుతుంది ప్రభావ కేవీకే గ్రూప్ లో ఉన్నారు ఇస్తే ప్రభావ వాళ్ళందరినీ కూడా హీల్ చేయండి దివా అతని ఆ బాబుని హీల్ చేసి అక్కడ ఆ వాపు సహాయం చేయండి దీవానికి ఎంత వందనాలు ఆ పాపుని మీరు గర్దించాలి నేను మీరు ముట్టి స్వస్థపరచండి ఇది గాయపడ్డ అస్వస్థత ఉంది స్వస్థపరచండి హీల్ చేయండి దేవ ఈ వాక్యాలు ఎన్ని మేము మా జీవితంలో నెరవేర్చుకోవాలిస్తాయా దాని అనుభవపూర్వకంగా ప్రకటించాలా ఇస్తాయా దీవానికి ఎంత వందనాలు ఉన్నది ఏ ఒక్క వాక్యం కూడా మిస్ కానీ వీళ్ళే వ్యక్తులు ప్రభావ దీవా మేము విన్న వారిలో విన్న వారిలో కాకుండా దివా ప్రకటించే వారిగా ఉండేటట్టు సహాయం చేయండి ఈ వాక్య మా జీవితం నెరవేరాల ఇంకా మీ అనేకల జీవితంలో నెరవేరేలా ఉన్న మా యొక్క సేవలను అభివృద్ధి చేయండి వాళ్ళందరినీ మీరు బలంగా వాడుకోండి మేము సిద్ధపడిన మీరు చిత్తానుసరంగా నడిపించండి తండ్రి నేను ఇంకా సమయం లేదు సుఖప్రోభ మీరు అక్కడ ఉంది అనేక మంది అని చెప్పి పత్రు వాళ్ళందరికీ మీకు నప్పించి వాళ్ళకి విడుదల చేసేలాగా ఉన్నా మీ సహాయం దయచేమండి ఏ శిక్షణ కృష్ణం సిస్టర్ పేరు అన్నా బ్లెస్సింగ్స్ ఇచ్చాయండి అన్నా మన ప్రవైన ఏసీ కృషిక కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండి కాక ఆమెన్